ప్రార్థన చేస్తాను పరశుధ్రవ్వకు దేవ మీకు వందనాలనైనా నా ప్రభావ నా దేవా మీకే స్థుతులు స్తోత్రాలు వేసాయా అబ్రహాం ఇసాకు యాకోబులు గొప్ప మీకు ఎంతో వదనాలనైనా ప్రభావ ఈ దినమంతా మీ యొక్క సాయం చెత్తిని నడిపించినారు ఓ ప్రభావ మీ సరిదిని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలను మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావం ఎంతో ఆసక్తితో మీ సరిహద్దికి వచ్చినాం ప్రభావ ఎంతగానో అలసిపోతున్నా కానీ ప్రభావ ఎన్నో పనులలో తన మళ్ళీ అలసిపోతున్నా కానీ ప్రభావ మమ్మల్ని మీ కాళ్ళ చింత నడిపిస్తున్నారు మీకు ఎంతో వదనాలు ప్రభావ మార్త మా జీవితాలను మీరు మార్చడానికి మీకు ఎంతో వదనాలు తండ్రి అవును ప్రభా మేము అలసిపోకుండా మీ యొక్క తన మళ్ళీ వాక్యంలో జీవితము ఉత్తమ దాన్ని ఎన్నుకొనిలాగా మమ్మల్ని స్థితపరచమని అవును ప్రభా మరియా మీ కాళ్ళ కూర్చొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఎంతో ఆసక్తి చూపించింది ప్రభావ అవున రచన మేము అనేకమైన పనులతో అలసిపోతున్నాం నేను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీ యొక్క వాక్యంపాట్ల ఆసక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలని మేము ఆశపడుతున్నాం ప్రవ్వా మాకు అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నిర్లక్ష్య జీవితాన్ని నుంచి మాకు విడుదల దించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించాల ప్రభావ అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఔ ప్రభుత్వం అవునైనా మీ యొక్క కృపల మనస్సు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానించాంనైనా తొమ్మిదవ అధ్యాయంలోని చివరి బూరకు సంబంధించిన వాక్యంలో ముగింపుకు మేము వచ్చినాం ప్రభా మాతో మాట్లాడండినైనా ఆ యొక్క వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా ప్రభా మా జీవితాలలో అలంబించుకోవాలనైనా దాన్ని మేము అటువంటి సాక్ష్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరు మహిమనుందామని వచ్చిన వాళ్ళందరినీ మీరు ఆశ్రయించమని అవును ప్రభా వాక్యం పట్ల అనుగ్రహించండి అవును ప్రభావ మీ యొక్క బయలుదేరంగానే ప్రభా అవునైనా వెలుగు కలిగేనైనా కాబట్టి అటువంటి వెలుగు ప్రతి ఒక్కరి హృదయాలలో అవునైనా ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం వెలుగు తరిమని చీకటిని పాటాపంచలు చేస్తుంది ప్రభా తరిమి వేస్తుంది చీకటి శక్తులని అవును ప్రభావ అటువంటి వెలుగులోనికి నడిపించి మీరే మహిమనందండి ప్రభావ వెలుగు సంబంధుల్లాగా వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలయ్య ఈరోజు డేట్ ఎంత ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బ్యాబిలో నేను క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయము ఆరవ బూర ముగింపు ఆల్మోస్ట్ టుడే ఆల్మోస్ట్ ఎండింగ్ అంత రాజుబాబికి ఎంత హ్యాపీనెస్తో ఆరవ బూర ఎండింగ్కి వచ్చేసినామంటే చాలా మొహము హ్యాపీనెస్తో నిండింది కదా ఆరవ బూర అంటే కంప్లీట్ ఇంకా సైకిల్ కంప్లీషన్ ఆరవ బూరకు సంబంధించిన విషయాలు నేను రకరకాల గొప్ప గొప్ప దేవుని సేవకులు కామెంట్రీస్ చదివిన ఎందుకంటే ఇది చాలా టైం ఉండే నేను ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చిన ఫైవ్ ట్వంటీకి వచ్చిన ఎవరు కదా ఇక్కడ మన వాళ్ళు కూడా లేడు సంపత్ కోర్టు ఇలా బండి రిపేర్ చేయించుకుంటుండడు తర్వాత అక్కడ కూర్చున్న వాలీబాల్ కోర్ట్ ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకొవ్వరు రాలేదు అక్కడ కూర్చున్న కూర్చొని సరే ఆ కామెంట్రీస్ చూద్దామని రకరకాల భక్తుల కామెంట్రీస్ అన్నీ చదివిన ఆరో తొమ్మిదో అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏంటంటే గొప్ప గొప్ప భక్తులు ఆరవ బూరకు సంబంధించిన విషయాలని ఇంటర్ప్రిట్ చేయలేకపోయినారంట వాళ్ళే రాస్తున్నారు మాకు కూడా అంతగా తెలియదు దాని గురించి గొప్ప భక్తులు వాళ్ళ పుస్తకాలలో వాళ్ళే రాసుకుంటున్నారు కామెంట్రీస్లలో ఏమని రాసుకుంటున్నారంటే ఇవి ఇంకా ఎవరికి బయలుపరచబడలేదు అని అప్పుడు నాకు దేవుని స్వరం వినిపిస్తూ అవును ఒక ఒక తరం వారికి వీటిని బయలుపరచలేదని మీకు అనుగ్రహించిన అనలేదా వాక్యం ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప సేవకులు ప్రపంచంలో చాలా పెద్ద సేవకులు ఎన్నో పుస్తకాలు రాసినారు వాళ్ళు ఆయన అంటున్నాడు బిషప్ కాఫ్మెన్ ఆయన కామెంటరీస్ కూడా నేను చదువుతాను చాలా ఉన్నాయి గొప్ప గొప్ప వ్యక్తులు రాసిన కామెంటరీస్ అంటే హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ పుస్తకాలు అవి ఇప్పటిక ఉన్నాయి బుక్స్ ఇంత పెద్దగా ఉంటాయి ఇంత లావుంటుంది బుక్స్ అవి ఆయన ఒక బుక్ కొనిపెట్టుకోవాలంటే అట్లా ఒక పన్నెండు ఇరవై మంది ఉన్నారు గొప్ప వ్యక్తులు బైబుల్ని మొత్తం ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు అట్లాంటి పన్నెండు ఇంత లావు పుస్తకాలను పెట్టుకుంటే ఎప్పుడు చదవాలి నీ లైఫ్లో థియాలజీ కాలేజ్లో చదువుతారు అది కూడా నాకు అనుమానమే కానీ అక్కడ ఉంటే లైబ్రరీలు ఉంటాయి అంత లావ్ బుక్స్ మీరు ఎప్పుడన్నా సంపద ఇంటికి పోయండ్ర చూసిండ్రాపెద్ద బైబుల్స్ ఉంటాయి మొత్తము షెల్ఫ్లో అవి షో లాగా ఉంటాయి నేను చెప్పిన ఎంతకాలం ఇట్లా షో లాగా పెడతావు అద్దరికి వెళ్ళి బయటికి తీ తీసే వరకు అని చదువుతారు కదా పుస్తకాలు పంచేయాలా సరే మనం డబ్బులు పెట్టి కొంటా కరెక్ట్ మనం చదివేసినాక ఇతరులకు ఇవ్వాలా నేను అట్లా ఎన్ని బుక్స్ ఇచ్చాను నాకు తెలిసిన కాడికి ఒక ఐదు ఆరు వందల పుస్తకాలు ఇచ్చేసినట్టు నేను అంటే ఈ లోకానికి సంబంధించిన పుస్తకాలు అఫ్ కోర్స్ బైబుల్స్ అయితే మస్తు ఇచ్చిన నేను బైబుల్ సంబంధించిన పుస్తకాలు బైబుల్ కామెంట్రీస్ రకరకాల పుస్తకాలు ఇచ్చేయాలి ఎందుకంటే మనుషులు చదవాలా మన దగ్గరే ఎందుకోవాలి అన్నీ ఎన్నెన్నీ పెట్టుకుంటావు చదవబట్టేస్తాయి నువ్వు వాటిని తేరుకోబడితే చదవబట్టేస్తాయి మొత్తం క్లీన్ అయిపోతాయి కాబట్టి పంచేసేలా ఈ లోకానికి సంబంధించిన పుస్తకాలు కదా సబ్జెక్ట్స్ మన రకరకాల సబ్జెక్ట్స్ సంబంధించిన పుస్తకాలు విపరీతంగా నాకు పబ్లిషర్స్ వచ్చి అన్నీ వేసిపోతాటారు నా రూమ్లో పెద్ద పెద్ద పబ్లిషర్స్ ఉంటారు కదా హిమాలయ పబ్లిషర్స్ పీఆర్స్ఎన్ పబ్లిషర్ టాటా మెగ్రాహీలు సెంగేజ్ ఇట్లా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి పడేసిపోతారు మీరు చదవండి మాకు రికమెండ్ చేయండి పుస్తకాలని ఈ పుస్తకాలని అవన్నీ చదివి ఎప్పుడు రికమెండ్ చేయాలి అసలు ఈ రోజులలో చదువులకి చదువుకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి స్టూడెంట్స్కి కూడా బుక్ ఓపెన్ చేసి చదవాలంటే ఓపిక ఉంటలేదు వాళ్ళకి ఈ వాట్సాప్లు ఈ మొబైల్ ఫోన్స్ వాడడం వలన వాడికి ఒక్క పేజ్ చదివితే గాబర గాబరైపోతున్నారు పిల్లలు రెండు మూడు లైన్స్ ఇప్పుడు మన దగ్గరికి వస్తారు నీకు తెలుసు నా స్టూడెంట్స్ కొంతమంది పిహెచ్జీ స్టూడెంట్స్ ఒక రోజు నా రూమ్కి వస్తే నా ఆఫీస్కి వస్తే కూర్చోబెట్టి ఊరికి ఎంతసేపు కూర్చుంటే వాటిలో ఏం పని చేయకుండా వస్తే నా దగ్గర ఏముంటుంది నువ్వేమైనా పని చేసుకుని వస్తే నేను ఏమన్నా కరెక్షన్ చేస్తా రాస్తాను ఇస్తాను నీకు నువ్వు తర్వాత చదువుతో వచ్చి కూర్చొని నా ముందు నేను ఏం చేయాలా అట్లా ఉంటారు మన పిహెచ్డీ స్కాలర్స్ కొంతమంది ఇక్కడ అయితే ఊరికి ఎందుకు కూర్చుంటే అనేసి నేనేం చేసిన ఒక పుస్తకం సిగో ఈ పుస్తకంలో ఒక ఫస్ట్ పేజ్ చదివా అంతే రెండు లైన్లు చదివి మూసేసేయండు నేను చూస్తాను అన్న గా జాగ్రత్త గ్రీతాలకి మూస్తా అని చూస్తానే రెండే లైన్లు చదివిండు మళ్ళీ పిహెచ్డి స్టూడెంట్ మీ దిల్ సౌరవ్ అయినా వాళ్ళ రెండే లైన్లు రెండు లైన్లు చదివి పడేసేయండి ఏమర్థమేం చెప్పు అంటే చెప్తలే అంటే అంత భయంకరంగా ఉంది వ్యవస్థ ఈరోజు మనుషులకి చదవని కోపికలేదు మనకి చదవాలని ఎంత ఆసక్తి ఉందా మనకి టైం దొరకలేదు వాళ్ళకి ఎంత టైం ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏముండద ఇంటర్యర్ని ఉంటాడు స్కాలర్స్ ఫుల్ టైమ్ స్కాలర్స్ రెండు రెండు లైన్లు చదవాలంటే గాబర గాబరైపోతున్నాడు ఇట్లాంటే ఈ వ్యక్తికి ఎప్పుడు కావాలా పిహెచ్డి నేను ఇట్లుంటే కానే కాదన్నా ఏడేళ్ళు అయిపోయాను ఏడేళ్ళైనా కాలేదు ఈరోజు వస్తాడు ఏమైపోతుందో అనేసి ఇవన్నీ మిస్ అయిపోయాయి కదా కానీ దేవుడు మనకు ఒక ఆసక్తి పుట్టిచ్చాడు బైబుల్ జ్ఞానం బైబుల్ని చదివే ఆసక్తి దేవుని దేవాలా ఇప్పటివరకు కూడా ఇంకా అద్దాలు రాలే నాకు ఎందుకంటే ఇంకా నువ్వు బాగా చదవాలనేసి దేవుడు ఇచ్చేది సరే నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన షుగర్ మానేస్తే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది జీరో చేసేలా షుగర్ కంప్లీట్ మీ ఛాయ్ కాఫీ ఈఫీ ఏవి అన్నీ బంద్ చేసేసి అన్నము గోధుమలు అన్నీ కట్ చేసి ఫిఫ్టీ కట్ చేయండి అలవాటు పోయేస్తారు దాని తర్వాత ట్వంటీ కట్ చేసేయండి అవన్నీ తీసేయండి ఆర్టిఫిషియల్ షుగర్స్ మీ కంటి చూపు వన్ వీక్లో ఇంప్రూవ్ అవుతుంది నా అనుభవం నేను చెప్తున్నా నా అనుభవమే కాదు నేను ఎంతమంది చెప్పిన ఎంతమంది ప్రాక్టీస్ చేసి చెప్తున్నారు ఒక అతను మూడు రోజులే ప్రాక్టీస్ చేసిండట ఎందుకు లైబ్రరీలో న్యూస్ పేపర్ చదువుతుంటే నాతో పాటే పనిచేస్తారు న్యూస్ పేపర్ చదువుతుంటే అంతా మస్క మస్క కలిపి అరే నేను అద్దాలు పెట్టుకోలేదు కదా అనేసి చూస్తే అద్దాలునే పెట్టకాలే అద్దాలు ఉంటే కూడా మస్క్ అవుతుందంట అరే ఇదేంది ప్రతిరోజు మంచిగా కనిపించేది ఈరోజు మస్క్ ఎందుకు కనిపిస్తుంది అద్దాంకేమైనా దుమ్ముంది అని తుడిసిండ తుడిసి మళ్ళా పెట్టుకుంటే మళ్ళీ మస్కనే కనిపిస్తుంది అంట అద్దాలు తీస్తే షార్ప్ కనిపిస్తున్నాయి అంట ఆరు నుంచి ఇరవై వరకు మళ్ళీ అద్దాలు పెట్టదు అంటే జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది చెప్పి అన్నకు మాట అంటే చాలా మంది వింటున్నారు మనం చెప్తూనే వింటున్నారు విని ప్రాక్టీస్ చేసి అనుభవంతో వాళ్ళు వచ్చి చెప్తున్నారు మనకి ఇవన్నీ సరే మనమే వింటలేం కదా వింటున్నావా షుగర్ వల్లనే బీపీ వస్తుంది చాలా మంది ఏం చెప్పారు ఉప్పు తింటే బీపీ వస్తుంది చెప్పారు కదా అది నేను ఎన్నిసార్లు మీకు చెప్పిన రాంగ్ అనేసి నేను మీకు చెప్పిన ఎన్నిసార్లు అన్ని రోగాలకి మూర్లము షుగర్ కామన్ లాంగ్వేజ్ కామన్ మనిషి వాడుకుంటే భాష షుగర్ అంటాము సైంటిఫిక్గా షుగర్ని కార్బోహైడ్రేట్ అంటాం సైన్స్లో షుగర్ని కార్బో కార్బ్స్ అంటాం షార్ట్ ఫామ్ కార్బ్స్ అంటాం లేక కార్బోహైడ్రేట్స్ అంటాం షుగర్ ఎందులో షుగర్ అంటే మీరు ఏమనుకుంటారు ఆ షాప్కి పోయి తెల్లని క్రిస్టల్స్ తెచ్చుకుంటారు దాన్నే షుగర్ అంటారు మీరు కానీ అది కాదు అవి షుగర్ క్రిస్టల్స్ అవి షుగర్ అనేది దాని లోపల ఉంటుంది అది నీళ్ళ లేస్తే షుగర్గా మారుతుంది బయటికి కనిపించేది అవి క్రిస్టల్స్ అవి అది నీ కడుపులో పోయినాక షుగర్ లాగా మారుతుంది అది సో దాని మన బాడీ షుగర్ కొరకు తయారు చేయబడలేదు ఈరోజు పొద్దున్న చెప్తున్నా ఒక గ్రూప్కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ప్రపంచంలో గొప్ప సంస్థ అది పెద్ద సంస్థ హెల్త్కి సంబంధించిన సంస్థ వాళ్ళు ఏది చెప్తే అది పాటించాల ప్రపంచంలోని ప్రతి గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు షుగర్ అనేది నాన్ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ నాన్ ఫుడ్ ఐటమ్స్ అని రెండు పెడతారు లిస్టు నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటే అవి ఫుడ్ కాదు అని అర్థం ఆ నాన్ ఫుడ్ ఐటమ్స్లో షుగర్ ఉంటుంది అంటే ఇది ఫుడ్ కాదు అని అర్థం అని అయినా కానీ లేదా టన్నులు టన్నులు తింటున్నాం షుగర్ మీకు ఎన్నిసార్లు నేను చెప్పిన జ్ఞాపకం ఉంది ఏదైనా ఒక వాక్యంలో చెప్పింటే రికార్డింగ్స్లో ఉంటాయి హండ్రెడ్ ఇయర్స్ క్రితము మనుషులు షుగరు తినాలంటే సంవత్సరానికి ఇప్పుడు ఒక పండగ జరుగుతుంది చెప్పిన చిన్న ఇంతే చిన్న కటోరల షుగర్ పోస్తారంట అంటే అంత కాస్ట్లీ షుగర్ ఆ రోజు హండ్రెడ్ ఇయర్స్ కిస్తాము మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండే షుగర్ ఆ చిన్న కటోరలో షుగర్ పోసి అందరు పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతూ అటు తలుపు దగ్గర పెడతారంట ఒక చిన్న ప్లేట్లో ఆ చిన్న టేబుల్ మీద పెడితే అందులో నుంచి కొంచెం ఇట్లా తీసుకొని నాలుక మీద మనం సోం వేసుకొని పోతాం కదా ఇంటికి పోతే అప్పుడు అట్లా లైట్గా షుగర్ వేసుకొని పెట్టాలంట అంత కాస్ట్లీ షుగర్ సంవత్సరానికి చిట్టికడ్డు షుగర్ వేసుకుంటారు ఈరోజు ఎన్ని గ్రాములు ఒక స్పూన్ అంటే కనీసం ఐదు నుంచి పది గ్రాములు ఉంటుంది ఒక స్పూన్ అంటే పది గ్రాముల షుగర్ నువ్వు ఛాయ్లో కాఫీలో కలుపుకొని తాగుతున్నావు నేను చూస్తూ ఉంటాను ఎవరన్నా ఎన్ని స్పూన్లు వేసుకుంటారో చూస్తాను నేను సాధారణంగా నాకు ఇంట్రెస్ట్ ఇవి ఎవరైనా చాయ్ తాగుతా అప్పుడు చూస్తా ఎన్ని స్పూన్లు వేసుకుంటాను నేను మూడు యావరేజ్ వేసుకుంటాను సాధారణంగా మనుషులు మూడు స్పూన్లు వేసుకుంటారు నేను ఎక్కడైనా చాయ్ తాగడానికి షుగర్ లేని చాయ్ పెడతారు హోటల్స్ అలా అప్పుడు నేనేం చేస్తానంటే ఆ స్పూన్ తీసుకుంటా అందులో హాఫ్ వేసుకుంటా ఎందుకంటే నేను ఛాయ్ కేవలం కంపెనీకే దావుతా కంపెనీ అంటే అర్థం తెలుసుక మీకు అందరు తాగుతుంటే వాళ్ళతో పాటు కలిసి తాగడానికి కొరకు దాన్ని కంపెనీ ఛాయ్ అంట సగమే ఇంతే స్పూన్లో సగం కూడా ఉండదు అది పావు వంతు దగ్గర తీసి వేస్తా పీసతే మహల్ీతే ఆఫిస్ చాయ గిఫ్ట్స్ కోయి గెస్ట్ ఆయన లే సగర మేర బాడీ కేటర్ గానీ కొంచెం కాస్ట్లీ బయట ఇందాక అదే చెప్తా బా వీళ్ళు ఆ తాటి బెల్లం తెచ్చుకొని చూపిస్తుంటే నాకు ఇందాక నేను చెప్తున్నా ఇవన్నీ మోసము ఎవరు చూసిండు తాటి తాటిపండు గుజ్జు తీసి దాన్ని వేడి చేసి బాయిల్ చేసి దాని బెల్లంలాగా అందులో కొంత చెరుకు రసంగం కూడా కలుతారా నేను విన్నా తాటి బెల్లం గుజ్జుల చెరుకు రసంగా కలిపి త్వర చేసి చంపుతారు అంత మోసముంది అందులో కూడా ఎవరు చూసిండు కళ్ళారా ఇది తాటి బెల్లం అని ఇప్పుడు ఆర్డినరీ బెల్లం అంటే అందులో మోసం అంటే ఏముంటుంది బెల్లం బెల్లమే అది కానీ తాటి బెల్లంలో నిజంగా తాటిపండు గుజ్జు అనేది అయితే డౌట్ఫులే ఎందుకంటే తాటిపండు గుజ్జులో కొంచెం చేదు ఉంటుంది ఖచ్చితంగా చేదు ఉంటుంది కొంచెం తీయగా ఎక్కువ తీయగుంటది అది నాకు తెలుసు నేను తాటిపండు తినోని నేను తాటిపండ్లు మా దగ్గర తాటిపండ్లు మస్తు పడుతూ ఉంటాయి ఆ తాటిపండుని ఏం చేస్తానంటే బాగా కాలుస్తారు మాడిపోయేటట్లు కాల్చినాక ఇట్లా పనల్లాగా వస్తుంది తీస్తూ ఉంటాయి పండు పీసులు పీసులు వస్తే ఆ గుజ్జు తా నాకుతారు అన్నట్టు ఇట్లా చాలా ఆశతో తింటారు నేను తిన్నాక నాకు ఏమంత ఆశ అనిపించలేదు అది మా దగ్గర మస్తు పడి ఉంటాయి అన్ని బ్రేక్ అయిపోయి ఉంటాయి మా ఇంటీరియాలో మస్తున్నాయి చెట్లు పొద్దున్నే మిల్క్కి పోయినప్పుడు అన్ని చెట్ పండ్లు పడి ఉంటాయి పెద్ద పెద్ద పండ్లు కానీ అది ఇంటి తీసుకుపోయి నేను గాల్చే ఒక్కరిని ఏడు తింటే వీళ్ళకి ఇస్తే ఎవరన్నా అది తింటరేమో వీళ్ళకి ఇద్దరు ముగ్గురున తినేవాళ్ళు ఇక్కడ వాళ్ళ కొరకు పెట్టి అవి కొలిపోతే మళ్ళీ మీద పడేసినవి నేను వాటి గురించి నేను చెప్పాను కానీ స్టీవీయా మంచిదే ఎందుకంటే నేను కొన్నవాడిని నేను చాలామందికి సజెస్ట్ చేసిన వాడిని అప్పట్లో నేను కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమైంది అది నాకు జ్ఞాపకం లేదు ఎగ్జాక్ట్లీ టూ గ్రామ్స్ చిన్న ప్యాకెట్ అది అది దొరుకుతాయి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి అది మన దేశపు చెట్టు కాదు అది మెక్సికోలో పెరుగుతుంది చెట్టు నాకు తెలియదు మన నేను ఎప్పుడు చూడలే ఆ అది సౌత్ అమెరికాలో పెరుగుతుంది ఆ చెట్టు అది జీరో కార్ప్స్ అది న్యాచురల్ స్వీట్ ఇప్పుడు మనం పండు తింటాం న్యాచురల్ స్వీట్స్ అవి సో ఆ స్టీవియా లీవ్స్ వాళ్ళు ఎండబెట్టి ప్యాక్ చేసి అమ్ముతారు ఆ జస్ట్ ఇన్ని ఇన్ని ఆకులు తీసుకొని నీళ్ళ లేచేస్తే తీయగైపోతాయి నీళ్ళు మళ్ళీ ఆకు నములితే చేదు ఉంటుంది అది ఆశ్చర్యం నేను ట్రై చేసిన స్టీవియా లీవ్స్ ఆకులు నోట్లేసుకొని నములితే చేదు ఉంటాయి నమ్ములకుండా అట్లనే పెట్టుకోవాలా సప్ మీద పెట్టుకుంటే తీయగుంటుంది అది అది ఆశ్చర్యం అది అట్లా పెట్టింది దేవుడు చెట్టుని జపాన్లో అంతా స్టీవియా లీవ్సే వాడతారు కాఫీస్కి దేనికన్నా స్వీట్స్కి ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చేసినాయి స్టీవియా నుంచి తీసిన షుగర్ ఫ్రీ అవి వచ్చినాయి ట్యాబ్లెట్స్ ఒక ట్యాబ్లెట్ ఛాయిలీస్ కింద తాగాలని కానీ నేను నమ్మను వాటిని ఎందుకంటే అది బిజినెస్ వాడు చేస్తుంది బిజినెస్ ఎంత మటుకు అది స్టీవియా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు తెలియదు దాంట్లో అంత ఇంత షుగర్ అనేది కలిపింటాడు తెలియదు ఖచ్చితంగా ఉంటాయి ఆ ప్రిజర్వేటర్స్ పక్కన షుగర్ ఫస్ట్ పాయింట్ అది హండ్రెడ్ స్టీవియా అనేది నేను నమ్మను మోసం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బిజినెస్ కాబట్టి కాబట్టి నేను అనేది ఏంటంటే మీకు షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికన్నా స్వీట్ ఆసక్తి ఉంటే ఆ స్టీవియా లీవ్స్ తీసుకొచ్చి కొన్ని లీవ్స్ అట్లా ఒక గ్లాస్లో వేస్తే అవి తీయగా అయిపోతాయి వేడి నీళ్ళలు వేసుకోండి తీయగైపోతాయి మీ ఛాయ్ డిప్ చేసుకొని తాగేసేయండి లేకుండా మిల్క్ పోసుకోండి మీకు ఛాయ్ లాగా కలర్ కనిపిస్తాయి చెయ్యొచ్చు అవన్నీ కానీ అసలు ఛాయ్ తాగకపోతే ఏమవుతుంది చాయ్ మంచిదనేసి నువ్వు అంటున్నావు నేను రీసెర్చ్ రిపోర్ట్స్ చదివేటోని కాబట్టి నాకు తెలుసు ఎంత మంచిదో చాయ్ ఛాయ్లో ఫ్లెవినైట్స్ అని ఉంటాయి అవి ఏం చేస్తాయంటే నీ బాడీలో ఉండే విష పదార్థాన్ని బయట తీస్తుంది అని అంటారు దాని గుణగణం ఫ్లెవినైట్స్ అనే పదం తర్వాత ఛాయ్లో గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి గ్రీన్ అంటే క్లోరోఫిల్ క్లోరోఫిల్ కూడా ఏం చేస్తుంది విష బయటికి దూసేస్తూ ఉంటుంది వాటి గుణగణం అట్లా కానీ ఒక రీసెర్చ్ రిపోర్ట్లో నేను జరిగాను అంటే ఈ ఎక్కడైతే టీ చెట్లు నాటుతున్నారో ఆ భూమిలో కాలుష్యం ఉందంట లెడ్ ఆ టీ పతాలకి లెడ్ వచ్చేస్తున్నట్ట లెడ్ పాయిజన్ యాక్చువల్గా లెడ్ని ఏమంటారు మేము తెలుగులో పెన్సిల్ ములికి ఉంటుంది చూసినరా పెన్సిల్ ములికి లెడ్డుతో తయారు చేయబడింది అది పాయిజన్ యాక్చువల్గా పిల్లలు నమ్ములుతూ ఉంటారు అది నమ్ములేదు అది పాయిజన్ అది అయితే ఆ భూమిలో ఉండే లెడ్డుని ఈ వేర్ల ద్వారా పీల్చుకొని ఆ ఆకులలో ఉంటుందంట కాబట్టి నువ్వు అది నీ పాయిజన్ తీస్తుంది నువ్వు దాన్ని తాగుతున్నావు దాంట్లో ఉన్న పాయిజన్ నీ పడలేకపోతుంది అంటే ఇక ఈరోజు మించి మీరు టీ తాగలంటే ఆలోచిస్తారు ఏ డీకాక్షన్ టీ డికాక్షన్ అనే అదే కూడా అదే మాలి టీ ఆకులనే లెడ్ పాయిజన్ ఉంది అనేసి బయటకు వచ్చింది రిపోర్ట్ ఏమని ఏం లేదు మనం ఒక్కటే అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే ఇది పడిపోయిన లోకం ఆదమ్మ వాళ్ళ పాపం వల్ల ఇది మొత్తం తారుమారు అయిపోయిన లోకం ఇందులో ఏది మంచిది ఉండదు అర్థమైందా ఈ లోకంలో ఏది మంచిది ఉండదు ఇది ఇంపర్ఫెక్ట్ వరల్డ్ అది పాయింట్ అర్థం చేసుకోవాలి ఇది ఇంపర్ఫెక్ట్ వరల్డ్ కాబట్టి ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది పర్ఫెక్ట్ చేయడం కోరుకు అందుకే పౌరుల భక్తులు అంటాడు సంపూర్ణ లగుతగు సాగిపోదాము రండి అంటాడు లెటస్ గో అంటూ పర్ఫెక్షన్ అన్నాడు ఎందుకన్నాడు ఆయన ఇది పర్ఫెక్ట్ కాదు నీ శరీరం పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో ఏది పర్ఫెక్ట్ లేదు ఒక్కటి చూపించండి పర్ఫెక్ట్ నీ మొబైల్ ఫోన్ కూడా పర్ఫెక్ట్ కాదు ఏది పర్ఫెక్ట్ కాదు ఇది పర్ఫెక్ట్ అనుకుంటే అది ఖచ్చితంగా ఇంపర్ఫెక్టే మన జీవితం కూడా పాపపూరితమైన జీవితాలు కదా పాపంలో పుట్టిన వాళ్ళము పాపంలో జీవించిన వాళ్ళము ఇంపర్ఫెక్ట్ కాబట్టి మన తలంపులన్నీ చెడుతనంతో నిండి ఉంటాయి మన హృదయం అంతా బాల్యం నుండి చెడుతరంతో నిండి ఉన్నది అంతలేదు వాక్యం కాబట్టి మళ్ళీ ఇంత ఇన్పర్ఫెక్ట్గా ఉన్న జీవితం పర్ఫెక్ట్గా మార్చాలంటే ప్రభువు రావాలి ఈ లోకంలో ఆయన మన పాపంలో గురించి ఆ మీద తన ప్రాణాన్ని త్యాగం చేయాలా పాపం భరించాలా మన ఇన్పర్ఫెక్ట్నెస్ని తొలగించి పర్ఫెక్ట్నెస్ అనుగరించడం కోరిక ఆయనకు ఈ లోకంలోకి వచ్చింది ఆయన వచ్చేంతవరకు ఇది ఇన్పర్ఫెక్టే వాక్యం ఉంది రోములు రాష్ట్రపత్రిక ఎనిమిది వందలు చూస్తాం మనం ఇది ఇంపర్ఫెక్ట్ వరల్డ్ ఈ సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతున్నది ఈ రోజుకి కూడా ఎందుకు మూలుగుతున్నది ఇంపర్ఫెక్ట్ కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది ఎవడు నన్ను విమోచిస్తారా అనేష్ నువ్వు విమోచించగలవా ఈ లోకాన్ని నువ్వు విమోచించలేవు కానీ నువ్వు ప్రయత్నించవచ్చు కదా నా ఒక్కని వల్ల ఏం జరుగుతుంది మేరటం కదా మళ్ళీ ఆయన అది దేవుని కుమారుల ప్రత్యక్ష ఎదురు చూస్తుంది ఈ సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ అటెంప్ట్స్ చేయాలి కదా మనం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాల కాబట్టి మీరు అనాల అసలు ఏంది బ్రదర్ ఏసు ప్రబనందున వాళ్ళే నూతన సృష్టి అని చెప్తుంది కాబట్టి దేవుని బిల్లకి సంబంధించిన విషయం ఇది ఫస్ట్ పాయింట్ ఆత్మీయంగా ప్రకృతి సహజంగా ఈ లోకంలోని వాతావరణం ఎన్విరాన్మెంట్ అంటాము క్లైమేట్ అంటాము నీ పరిసరాలని సరిగా చేసుకోవడము వాటర్ అక్కడిక్కడ ఉండకుండా వాటర్ జామ్ అయితే మస్కిటోస్ వస్తాయి మస్కిటోస్ వస్తే డెంగ్యూ ఫీవర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ ఫీవర్ ఆరు వందల మంది చనిపోయారట లాస్ట్ విపరీతంగా చనిపోతున్నారు మనుషులు ఎందుకంటే దానికి మందులు లేదు నాకు ఒక ఒకసారి ఒక పాస్టర్ ప్రవచనం విన్న నేను ఈ సంవత్సరం నుంచి రకరకాల రోగాలు రాబోతున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటే నేనేం చేసిన అందుకే ఇంట్లోకి వచ్చి అన్ని మస్కిటో నెట్స్ పెట్టేసిన ప్రతి మంచానికి మస్కిటో నెట్స్ పెట్టేసినావు ఎక్కడ రోడ్ మీద నాకు కనిపించినా నెట్ కొనేస్తాను నేను స్పేర్ ఎందుకంటే తర్వాత కొంతకాలంగా దొరకవు మస్కిటో నెట్స్ స్పేర్స్ సో రెండు మూడు స్పేర్లు ఎప్పుడు కొనిపెడతాం డబుల్ బెడ్డకి సింగిల్ బెడ్స్కి అన్ని స్పేర్లు కొనేసి పెడతాయి అయితే పిచ్చాడు వా ఇనింది కొట్టేవ్ అవుతుంటే కనిపిస్తే కొనేస్తాను నేను మస్కిటో నెట్స్ ఎందుకంటే తర్వాత దొరకవు నేను మీకు చెప్పినవి కూడా అవి బల్బ్స్ దొరకావు కొంతకాలానికి ఈ ఎల్ఈడి బల్బ్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఆ పాతకాలపు బల్బ్స్ దొరకావు ఎందుకంటే ఆ పాతకాలపు బల్బ్ హెల్త్కి మంచిది ఎల్ఈడి బల్బ్స్ మంచిగా హెల్త్కి మీరు అందరూ అనుకుంటారు చాలా కరెంటు సేవ్ చేసినని అది హెల్త్కి మంచిది కాదు నీ కళ్ళకి కూడా మంచిది కాదు దాని కింద కళ్ళు అంతా మంటలేస్తాయి ఎల్ఈడి బల్బ్స్ కింద ఎందుకంటే మినిక్ మినిక్ మినిక్ అంటుంటుంది మీకు తెలియదు అది ఒక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైము మినుక్ మినుక్ అంటుంటుంది లైట్ మీ కన్ను అంత రీచ్ కాదు కానీ నీ కన్నుకి సంవేర్ దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు ఆ లైట్స్ అందుకే వాటి కింద మనం చదవద్దు ఎందుకంటే ఇది ఇంపర్ఫెక్ట్ వరల్డ్ ఏది కూడా పర్ఫెక్ట్ ఉండదు ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలా ఆయన వచ్చినప్పుడే మొత్తం పర్ఫెక్ట్గా తయారు చేస్తారు దీన్ని ఎందుకంటే ఇది పడిపోయిన లోకం ఇది దిస్ వర్ల్డ్ ఈజ్ ఫాలెన్ అంటాం ఇంగ్లీష్లో దిస్ ఈస్ ద ఫాల్ వరల్డ్ దీన్ని ఎవరు లేవనెత్తాలా పడిపోయిన లోకాన్ని ఎవరు లేవనెత్తాలా ఏసు తప్ప ఎవ్వరు దీన్ని లేవనెత్తలేరు అందుకని మనం చూస్తున్నాం పడిపోయిన లోకం లేవనెత్తడానికే ఆయన తిరిగి రానయన్నాడు మనం అందరం ఒకసారి పడిపోయినాము లేచినాక మళ్ళీ తిరిగి పడిపోవద్దు అంటున్నాడు పడిపోయిన వాడిని తిరిగి బాగు చేయడం కూడా అసాధ్యమని లేదా టెబుల్ రాష్ట్రపత్రికలో కాబట్టి ఈ విషయాలను మనం అర్థం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతాం ఈరోజు నేను ఆరవ బూరకు సంబంధించిన వాక్యాన్ని ముగిస్తున్న మనకి ఈరోజు టేబుల్ లేదు పోడియం లేదు కొంచెం కష్టము నేను ఇక్కడ కూర్చొనే చెప్పాల్సి వస్తుందేమో మీకు ఆ వాక్యం పరలేదు ట్రై చేస్తాను నిలవడానికి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఈరోజు మనం ముగించుకుంటున్నాము ఆరవ బూరకు సంబంధించిన బోధ ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చనం నుంచి ఆరవ బూరకు సంబంధించిన బోధ సాధారణంగా బైబుల్ కాలేజెస్లో కానీ బైబుల్ ఇప్పుడు ప్రకటన గ్రంథానికి సంబంధించిన బైబుల్ ఇంటర్ప్రిటేషన్ చెప్పే బైబుల్ స్టడీస్ ఉంటాయి కదా అక్కడిక్కడ వాళ్ళలో మనం చూసినప్పుడు అందుకని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటున్నాను కానీ అక్కడ కూడా పోయి వినండి అనేసి ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్లో ఒకటి బైబుల్ స్టడీ నడుస్తూ ఉంటుంది కేవలం ప్రజ్ఞాన గ్రంథం మీద అప్పుడు ఎప్పుడైనా మీకు టైం ఉంటే పోయి కూర్చొని వినండి వాళ్ళు చెప్పే వాక్యం ఏ రీతిగా ఉంటుంది ఎందుకంటే మీకు తెలియాలి అన్ని విధాల మనం ఇక్కడే కరెక్ట్గా ఉందని నేను ఎప్పుడు చెప్పాను మీరు దాన్ని రుచి చూస్తే మీకు తెలుస్తుంది ఏది కరెక్ట్ అనేసి లేదు నాకు ఆల్రెడీ నేను క్లోజ్ చేసుకున్న మానేది కాదు అక్కడ పోతే నీకు తెలుస్తుంది వాళ్ళు చెప్పే విధానం ఏంది నువ్వు నేర్చుకుంటున్న విధానం ఏంది దాని తర్వాత నీకు వివేచన వరం దేవుడు అనుగ్రహిస్తాడు ఏది కరెక్ట్ గ్రహించాలనే కాబట్టి నేనే కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను నాకు బయలుపరచబడ్డ విధానము నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటా ఉంటాను ఆధారాలు ఎందుకంటే వాక్యము వాక్యంతోనే పరిశీలించబడతా ఉంటుంది అని మాకు సత్యం కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో అదిగే నేను చూపిస్తాను ప్రకటన గ్రంథంలో జరిగినాయి జరగబోతున్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆల్రెడీ ఒకసారి నెరవేరింది ఎందుకంటే ప్రభు తిరిగి తిరిగి రప్పిస్తున్నాడు వాటిని ప్రసంగిలో అంతేనా ప్రసంగిలో వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు గతంలో జెరవేరిన ఆ ప్రవేశాలన్నిటి తిరిగి తిరిగి రప్పిస్తాను అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం రిఫరెన్స్ చూస్తాం ఇక్కడ చూసిన అన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లు చూస్తాం మనం అందుకే ఎక్కువ ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ వాపసు వస్తామంటాం ప్రయోగానికి కాబట్టి ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం అంటే పన్నెండవ వర్షం నుంచి ఆరవ బూర అంటే లాస్ట్ ట్రంప్ ట్రంప్ అంటే ట్రంప్ ఎట్ లాస్ట్ ట్రంప్ అంటాం దాన్ని ఆరవ బూర ఊదినప్పుడు దూత అంటే బాగా అర్థం చేసుకోలేదు అన్ని ఎన్నిసార్లు నేను మీకు అది చూపించిన దేవుని దూత అంటే పాత నిబంధన కాలంలో పరలోక మంచి దిగొచ్చిన దూత న్యూ టెస్టిమెంట్లో దేవుని దూత అంటే సేవకులు అని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన రుజుపరచదాన్ని వాక్యం పరంగా ఎందుకంటే సంఘ దూత అంటే సంఘం కొరకు నిన్ను దూతలాగా నిలబెట్టినాడు దేవుడు కాబట్టి పునరుద్ధనం తర్వాత మనము దూతలని పోలింటాం లేదా పరలోకం పునరుద్ధనం తర్వాత ఎవడు పెళ్లికి ఇవ్వడన్నాడా లేదా సదుకెళ్తాను మాట్లాడతాడు కదా సదుకెళ్తాను మాట్లాడతాడు ఒక స్త్రీ తన భర్త చనిపోతాడు తని తర్వాత ఇంకొక భర్తను చేసుకుంటుంది దాని తర్వాత ఇంకొన్ని చేసుకుంటుంది ఇంకొన్ని చేసుకుంటాడు అట్లా ఏడు మంది ఏడు మంది చనిపోయాక పునరుద్ధరణ దినం ఆమెకి ఎవడు భర్తగా ఉంటాడు ఏడు మందిలో అని ఆయనని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తాడు మీరు ఇంకా చనిపోయి తిరిగి లేచాక కూడా ఇంకా పెళ్ళిళ్ళకి మీద ఆశ ఉందా మీకు అది శారీరకమైన కోరిక కదా అది చని చేయడానికి కొరకు ఎందుకంటే ఒక మతంలో ఆ విధంగానే ఉంది బోధ నేను ఎప్పుడూ అప్పే బాహాటంగా చెప్పాను ఆ మతం గురించి కానీ ఆ మతంలోని పుస్తకాలు తెలుసు కాబట్టి నేను చదివిన నేను చెప్తాను నువ్వు ఆ మతం కొరకు చనిపోతే పరలోకం వాళ్ళ భాషలో ఏం చెప్తాం హెవెన్ హెవెన్కి పోయినాక అక్కడ డెబ్బై మంది స్త్రీలని దేవుడు అట్లా చెప్తే కూడా బాగుండదు కదా డెబ్బై మంది స్త్రీలని భార్యలాగా ఇస్తాడంట దాని తర్వాత రెండు హౌరీస్ అంటారు వాళ్ళ పదంలో ఆ భాషలో హౌరీస్ అంటే వాళ్ళ దేవుని చెమటలో నుంచి పుట్టిన స్త్రీలంట ఆయన చెమటగా అరుస్తాడు వాళ్ళ దేవుడు చెమటగా అరుస్తాడు వాళ్ళ దేవుడు చెమటగా అరిస్తే ఆ చెమటలకి వెళ్ళి పుట్టిన స్త్రీలు హౌరీస్ వాళ్ళు ఎప్పుడు కన్యకల్లాగానే ఉంటారంట అయితే ఒక్కొక్క మనిషికి మగవాడికి ఇద్దరు హౌరీస్ని డెబ్బై మంది స్త్రీలని అంటే డెబ్బై స్త్రీలని ఒక్కొక్కరికి ఇస్తాడంట పరలోకంలో ఏమైనా బాగుందా వినడానికి చెండాలంగా ఉంది కదా అందుకొరకు వాడు బెల్ట్ కట్టుకొని బాంబు బ్లాస్ట్ చేసుకొని చనిపోతాడు అర్థమైందా ఫిజికల్ అట్లా ఉంటుంది అంత పిచ్చి పిచ్చి ఉంటుంది ఎప్పుడు నేను చెప్పాను కానీ మనకు అవసరం కూడా కానీ అంటే నేను మీకు అవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీ మనుషులు అట్టు దిక్కుపోకుండా రేపు ఓడనొచ్చి ఇదే కరెక్ట్ బ్రదర్ అని చెప్తే అటు దిక్కు మీరు పోకుండా చెప్పడం కూడా నేను చెప్తున్నా అది దైవావేశం వల్ల కలిగిన పుస్తకం కాదు దయ్యం ఆవేశం వల్ల కలిగిన పుస్తకం అది కాబట్టి పాపం తెలియక వాళ్ళ పట్ల మనం కనికరం చూపిస్తాను నేను వాళ్ళ గురించి ప్రేరేస్తా బాగా ఎందుకంటే మోసపోయినారు రక్షణ అనుభవం లేదు రక్షణ మార్గం లేనే లేదు అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ పోవ్వదు అంటే పునరుద్ధానం సంబంధించిన విషయం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి పునరుదానం తర్వాత మనుషులు పెళ్లిలకు ఇయ్యబడరు అని చెప్పిండి మీరు దే దేవదూత స్వరూపాలై ఉంటారు అక్కడ అన్నట్టు దేవుని సమయంలో దేవదూత స్వరూపాలు అంటే ఈ శరం ఉండదు ఉన్నదాన మహిమ శరీరం అంతా మహిమ దేవుని మహిమ చేత నింపబడిన శరీరాలు ఇందులో కాబట్టి అటువంటి ఉండవు అన్నట్టు లోకా ఈ లోకానికి సంబంధించిన గుణగణాలు ఈ లోకానికి సంబంధించిన తలంపులు ఏవి అక్కడ ఉండవు అక్కడ అంతా పరిశుద్ధంగా పసిపిలలాగా అన్నట్టు మనుషులు దేవుని సుతించే కాబట్టి అది ఎట్లుంది ఇది పుస్తకం బైబుల్లో ఎంత జాగ్రత్తగా చెప్తుంది మనుషులు పరలోకం పోయినాక ఎట్లా ఉంటారు అనేది కానీ వాళ్ళ చెప్పేది విధానం వేరేగా ఉంది చాలా భయంకరంగా ఉంటుంది నేను నేను చదివినా కానీ తెలుసు అవన్నీ ఉన్నాయి అవి మీకు ఎప్పుడన్నా టైం ఉంటే చదవండి చాలా భయంకరంగా ఉంటాయి అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి కొంతకాలం కొంతసేపటి తర్వాత అరే ఇవన్నీ చెప్తుండే నిజంగా దిమాక్ ఉందా అనిపిస్తుంది అంత పిచ్చి పిచ్చిగా చెప్తాడు ఒక రోజు పోతా ఉంటాడు గాడిదే వాళ్ళ గాడిదల మీద సవారు చేస్తాడు కదా పక్కన అసిస్టెంట్ ఉంటాడు శిష్యుడు మనం శిష్యుడు అంటాం కదా శిష్యుడు శిష్యుడు ఇతను కలిసిపోతా అంటే సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు సూర్యుడు అస్తమిస్తా ఉంటే ఆ శిష్యుని బెట్టి అడుతాడు నీ తెలుసా ఈ సూర్యుడు ఎక్కడ అస్తమిస్తుంది అంటే నీకే తెలుసు అంటాడు శిష్యుడు అప్పుడు అంటాడు ఈ సూర్యుడు సరాసరి పోయి మురికి వాటర్ మురికి నీళ్ళలో పోయి అస్తమిస్తుంది అంటాడు మురికి నీళ్ళలో అస్తమిస్తుంది సూర్యుడు అంటే నీకు దూరంకెళ్ళి అనిపిస్తుంది కదా సముద్రం ఉందనుకో ఉదాహరణకి సముద్రం ఉందనుకో సముద్రంలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తుంది కదా సూర్యుడు సముద్రంలో లాగా చిన్న మురికి కాలువ లాగా ఉంటే ఆ మురికి కాలువలకు పోయి మళ్ళీ బయటకు వస్తాడంట అట్లా ఉంటాయి అన్నీ పిచ్చి పిచ్చి ఉంటాయి అట్లా అన్నీ దాని తర్వాత చెప్తాడు ఒకరోజు నాకు ఇట్లా జరిగింది గాబ్రియల్ దూత వచ్చి నన్ను హెవెన్కి తీసుకెళ్ళిండు అక్కడ ఒక కాలువ ఉంటుంది ఒక నది లాంటిది దాన్ని జంజమ్ బేకరీ అంటారు మీకు తెలుసా జంజామ్ బేకరీ అయినా ఉంది హైదరాబాద్లో ఎక్కడుంది పారాడైజ్ ఆపోజిట్లో ఉంది అక్కడ కూడా ఉంది ఫ్రూట్ మార్కెట్ మోజంబియా మార్కెట్ దగ్గర కూడా ఉంది జంజమ్ బేకరీ అక్కడ నుంచి వచ్చింది ఆ పదం జంజమ్ వాటర్ అది జంజమ్ వాటర్ అయితే గాబ్రియల్ దూత ఈ భక్తుని ఈ ప్రవక్తను పైకి తీసుకపోయి ఇంకో నలుగురు దూతలు పట్టుకుంటే గొంతు నుంచి ఇక్కడ వరకు కోస్తారు జంజా గాబ్రియల్ దూత గొంతు నుంచి ఇవరకు పోసి లోపల అవయవాలు అన్నీ తీసి ఆ జంజం వాటర్లో కడుగుతుంది దూత కడిగి మళ్ళీ ప్యాక్ చేస్తుంది అట్టు ఇట్లుంటాయి నేను మీకు చెప్తున్నా నేను ఆ పుస్తకంలో అట్లుంటాయి అవి అవి చదువుతునికి ఎందుకు అర్థం కావట్లేదు ఆ దూత ఏడు నుంచి ఆడవరకు ఎందుకు పోయాలా అందులోంచి ఆర్గన్స్ అన్ని బయట తీసి ఆ జంజం నీళ్ళలో ఎందుకు గడగాల కడిగి మళ్ళా ఎందుకు పెట్టి కుట్టాలా అర్థం ఉందా అందులో ఆత్మీయ సత్యం లేదు శారీరకమైన జ్ఞానం తెలివి అసలేదు అలా ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉంటాయి నేను మీకు అన్ని రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి నేను అవన్నీ చెప్తే మీరు గందరగోళం అయిపోతారు అంత భయంకరంగా ఉంటుంది ఆ పుస్తకం వాళ్ళకి తెలదా తెలుసు వాళ్ళకి తెలిసి వాటిని రహస్యంగా దాచపెడతారు ఎందుకో తెలుసా మీకు ఎవ్వరికి అరబిక్ భాష రాదు నాకు కూడా రాదు మీరు అనుకుంటారు నాకు అరబిక్ భాష వస్తుంది కాదు రా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి అరబిక్ భాష ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లే గూగుల్ వచ్చినాక అన్నీ వచ్చినాయి కాబట్టి అన్నీ అరబిక్ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ చూస్తే అన్నీ ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి అవి ఆయన ఎట్లా చనిపోయిండు ఎవరు చంపినరు ఒక యూదురాలు చంపినట్టు మనం చూస్తామట దాంట్లో వాళ్ళ పుస్తకాలలో అతనికి ఒక అతన్ని యూదురాలు స్త్రీ ఆ స్త్రీ కుటుంబాన్ని మొత్తం చంపుతాడు చంపితే అప్పుడు ఆయన ఏం చేస్తుందంటే నేను కూడా సరెండర్ అయిపోవడం మంచిదనేసి పిలిపించి ఆయనకి పార్టీ పార్టీ ఇచ్చి వడ్డించిన ఆ మాంసంలో పాయిజన్ కల్పిస్తుంది పాయిజన్ తింటాడు ఆయన ఆ తో చచ్చిపోతాడు చివరికి తెలుసీకు ఒక యూదురాలు పాయిజన్ పెడితే ఆహారంలో ఆ మటన్లో పాయిజన్ కల్పిస్తే ఆ మటన్ తిని ఆ పాయిజన్ అంతా అట్లా గొంతు అన్ని ఆర్ట్రీస్ రక్తనాళాలు అన్ని కాలి చచ్చిపోతాడు చివరికి భయంకరంగా మంటతో చచ్చిపోతాడు చాలా చాలా కాలం సఫరే చచ్చిపోతాడు సరే అవన్నీ మనకి ఆమె బాధ చాలా ఉంటుంది అది చదువుతూడు నేను చూసిన చాలా బాధ ఉంటుంది ఆమె తన కళ్ళ ముందు తన కుటుంబాన్ని అంత సంపుడైన నువ్వు జిజియా అనే గట్టాలి జిజియా అంటే ఒక రకమైన పన్ను అని కూడా చెప్పడానికి వీలెదు ఒక రకమైన లంచం జిజియా వాళ్ళ బా అరేబిక్ భాషలో అంటే నువ్వు పైసలు ఇవ్వాలా నువ్వు బ్రతకాలంటే పైసలు ఇవ్వాలా లేదంటావా మా మతం బుచ్చుకో అటువంటి జబర్దస్తితోని చాలామందిని క్రైస్తవులని మార్చుకున్నారు చాలామంది క్రైస్తులను మార్చుకున్నారు వాళ్ళు ఈరోజు కూడా సౌత్ ఆఫ్రికా ప్రాంతాలకు పోతే చాలామంది క్రిస్టియన్స్ని వాళ్ళు కొనేస్తారు అట్లా వాళ్ళ మొత్తం తట్టు పైసలు ఇచ్చేసి ఇంకా మస్తు డబ్బు పెట్రోమనీ కదా మస్తు డబ్బు వాళ్ళ దగ్గర ఆ డబ్బు పంపిస్తారు ఆ డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు ఏం చేస్తారు పాపం ఆఫ్రికాలో కిండికి అలమటిస్తున్నారు మనుషులు భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇవన్నీ చూస్తుంటే ఒళ్ళు జల్ ధరిస్తూ కానీ నీకు తెలియాలా ఇవన్నీ విషయాలు నీకు తెలియకపోతే నువ్వు ఎరితిగానే ఈ విశ్వాసం నువ్వు కాపాడుకుంటావు అదంతా స్టూపిడిటీ అని నువ్వు ఎట్లా రుజుపరచగలవు నువ్వు చదవకపోతే చదవాలా తెలుసుకోవాలా వాటి విషయాలు తెలుసుకోవాలి కానీ ఎవరితోని ఆర్గ్యుమెంట్స్లోకి పోవద్దు అదొకటే మీరు తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్లోకి పోతే అనవసరంగా దెబ్బలు తినడము వాడు చంపడానికి కూడా సిద్ధపడతారు ఎందుకంటే చాలామందిని చంపారు ఈ కాలంలో కూడా వ్యతిరేకంగా బోధించే చంపేస్తారు ఎందుకంటే అది దాంట్లో ఉన్న తప్పులని బయట తీసుకురావద్దు ఎవడు బయట తీసుకువస్తే అది కొలాప్స్ అయిపోతుంది కొన్ని లక్షల మంది ప్రభుని నమ్ముకుంటున్నారు ఈరోజు గల్ఫ్లో కొన్ని లక్షల మంది కాబట్టి వాళ్ళది వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోయారు ఇప్పుడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో ఎందుకంటే ప్రవచనంలో మనం చూసినాం ఒక ఫిజికల్ లేయర్లోనే వీళ్ళు నడుస్తున్నారు వీళ్ళు ఈ గుంపు సరే నేను ఆ ఫిజికల్ లేయర్లో మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తా లేదు ఎందుకంటే మనం చూడాల్సింది స్పిరిచువల్ లేయర్లో ఈ వాక్యాలు ఇవి ఆత్మీయ దశగా ఎట్లా నెరవేరుతున్నాయో అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు సత్యంలో ఉండగలవు దాని తర్వాత నువ్వు ఆ ప్రొటెక్షన్ లోకి వస్తావు ఎందుకంటే ఆయన ముద్రించి కాపాడుకుంటాడు విమోచన దినం వరకు ఆ ముద్ర ముగిస్తుంది ఎఫ్ఎస్ రాష్ట్రపతిలో చూసినాం ఆయన పరిశుధాత్మ చేత మనల్ని ముద్రించుకున్నాడు విమోచన దినం వరకు లాస్ట్ డే వరకు అంటే సీలింగ్ అయితా ఉంది ఇంకా మనుషులు పరిశుదాత్మ చేత ముద్రింపబడుతూనే ఉన్నారు మన కాలంలో ఆ సీల్ ఇంకా ఎండ్ అయ్యే కాలానికి మనం సిద్ధమవుతున్నాం ఇది ఆరవ బూరా దానికి సంబంధించింది ఎండింగ్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు నేను మీకు అవి చూపిస్తున్న వాక్యాలు కొని ఇప్పుడు ఇది ముగిస్తున్నాం మనం ఆరవ బూరకు సంబంధించిన బోధన ముగిస్తున్నాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై ఒకటో వరకు ఈ ఆరవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాడు దాని తర్వాత దానికి ముందు పన్నెండవ అధ్యాయాలు ఏమిటంటే మొదటి శ్రమ గతించను కదా మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇక మీదట ఇటు తర్వాత వచ్చును అంటే ఒక శ్రమ గతించినాక తక్కిన రెండు శ్రమలు రాబోతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసినాడు సరే రెండు శ్రమలు ఎవరుకు ఇప్పుడు మొదటి శ్రమ అంటే ఐదవ బూరకు సంబంధించింది మనం చూసినాం దాన్ని ఐదవ బూరలో ఏంది శ్రమ అంటే దేవుడు అధికారం ఏమని ఇచ్చిండు ఆరు నెలలు మనుషులని హింసించడానికి అధికారం ఇచ్చిండు అంటే ఆరవ బూ ఐదవ బూర ఊదినప్పుడు తేళ్లు అనే ఒక మతపరమైన గుంపు గొప్ప జనం మీద లేక మతపరమైన క్రైస్తవ గుంపుల మీద పడుతుంది పడి వాళ్ళని బాగా కాటేయడం తేలు కాటం మంట కదా వాళ్ళ వాళ్ళ శ్రమ భయంకరంగా ఉంటుంది ఎంత ఆరు నెలలన్నది అంటే ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి ఆరు నెలలనేది కొంతకాలం వరకు వీళ్ళు శ్రమలుగుండా అట్లా పోతూ ఉంటారు చాలా భయంకరమైన శ్రమ ఆ శ్రమ ముగించినాక రెండవ శ్రమ ఇంకా రెండు శ్రమలు అన్నాడు కదా అక్కడ అండ్ దేర్ కమ్స్ టూ వస్ మోర్ హియర్ ఆఫ్టర్ కాబట్టి ఇంకా రెండు శ్రమలు దీని తర్వాత వస్తాయన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చూసిందంటే మొదటి శ్రమ గతించింది రెండవ శ్రమ మూడవ శ్రమ అంటే ఇంకా రెండునే కాబట్టి కాబట్టి రెండవ శ్రమ మూడవ శ్రమ ఈ రెండవ శ్రమకు సంబంధించి దగ్గర దగ్గర మూడు నెలలు మనం ఖర్చు పెట్టినాం సమయం ఆల్మోస్ట్ త్రీ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది కదా మోర్ దెన్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఏంటంటే దగ్గర దగ్గర ట్వంటీ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి ఓన్లీ 12th నుంచి 21 వన్ వర్సెస్ ట్వంటీ వన్ అవర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇది ట్వంటీ వన్ ఉంది అది కూడా ట్వంటీ వన్ అవర్స్ ఉంది రికార్డింగ్ ట్వంటీ వన్ వర్స్కి అక్కడ ఎండ్ అవుతుంది ఆరవ ముద్రకు ఆరవ బూరకు సంబంధించిన బోధ ట్వంటీ వంత్ వర్స్లో ఎండ్ అవుతుంది అట్లనే మనకి కూడా ట్వంటీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్ ఉంది అంటే ఇదంతా ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ ట్వంటీ వంత్కి మనం ఎండ్ ఎండ్ చేసుకున్నాం ట్వంటీ సెకండ్ ఆ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ఇయర్ సమ్మరీ అంటే దాని సారాంశం ఆరవ బురా సారాంశాన్ని మనం మీద చూస్తున్నాం అంటే కంక్లూడింగ్ అన్నట్టు అది తిరిగి తిరిగి వాటిని అంటే బ్రీఫ్గా వాటిని అన్నింటి చూస్తాం నేను బైబుల్ పట్టుకొని చెప్పలేను మీకు ఇప్పుడు మీరే చదువుకోండి క్విక్గా మొద పన్నెండవ శ్రమంలో వన్ ఓ ఇస్ ఫాస్ట్ అండ్ బీహోల్ దే కమ్ టూ మోర్ హియర్ ఆఫ్టర్ మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును కాబట్టి మొదటి శ్రమ ఆయుదవ బూరకు సంబంధించింది తేళ్ల శ్రమ తేళ్ళు కాటు ఏ రీతి ఉంటుందో అట్లా బాధ ఉంటుంది వీళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటారు వీళ్ళ జీవితాలు పోగొట్టుకుంటా ఉంటారు అన్ని శ్రమలుగుండబోతూ ఉంటారు అది కాటుకు సంబంధించింది కానీ దేర్ కమ్స్ టూ వర్స్ మోర్ హీరాఫ్టర్ మోర్ హీరాఫ్టర్ దీని తర్వాత మొదటి శ్రమ తర్వాత ఇంకా రెండు శ్రమలు రాబోతున్నాయి అని చెప్తుండ్రు ఆ రెండు సెవలలో ఫస్ట్ అది చెప్తుంది ఇప్పుడు నేను ఇంతకాలం మనం గనించింది పదమూడవ వర్షం నుంచి అండ్ ద సిక్స్త్ ఏంజల్ సౌండెడ్ అండ్ ఐ హెర్డ్ అ వాయిస్ ఫ్రమ్ ద ఫోర్ హార్న్స్ ఆఫ్ ద గోల్డెన్ ఆల్టర్ గోల్డెన్ ఆల్టర్ అంటే దేవుని యొక్క సింహాసనం అది గోల్డెన్ ఆల్టర్ అంటే కాబట్టి దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి మనము దేవుని యొక్క స్వరం వింటున్నాం మనం ఇక్కడ దేవుని స్వరం చెప్తుంది ఏమని చెప్తుంది అంటే పద్నాలుగవ విచ్ ఈస్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట ఉంది ఆ సింహాసనము ఆ గోల్డ్ ఆల్టర్ ఆల్టర్ అంటే దాన్ని ఏమంట మనము సన్నిధి సన్నిధి దేవుని యొక్క సన్నిధి అన్నట్టు గోల్డ్ ఆల్టర్ అంటే ఆ గోల్డ్ ఆల్టర్ ఆయన ఎదుట ఉంది ఆయన మాట్లాడుతుండే మన ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు సిక్స్త్ ఏంజిల్ కి చెప్తున్నాడు ఏమని సిక్స్త్ సేయింగ్ టు ద సిక్స్త్ ఏంజిల్ విచ్ హ్యాడ్ ద ట్రంప్ ఎట్ చది ఆ పద్నాలుగు వర్షంలో నలుగురు దూతలను మన ప్రభు లేక దేవుడు మన తండ్రి ఆరవ దూతకి ఏమని చెప్తుండంటే ను ఊదపోతున్నావు కదా నువ్వు ఏం చేయాలా ఆ నలుగురు దూతలు అక్కడ బంధింపబడరు ఇక్కడ మహా అను మహా నది గ్రేట్ రివర్ యూఫరటిస్ అని ఇక్కడ కాబట్టి యూఫ్రెటిస్ అనే మహానది దగ్గర నలుగురు దూతలు బంధింపబడి అని చెప్తున్నాడు దాని తర్వాత మనం ఇందాక చూసినాం పన్నెండవ ప్రగణ గ్రంథం పన్నెండవలో కూడా ఆ నలు దిక్కుల నుంచి శ్రమలు శ్రమలు నలు నుంచి వస్తాయి అది కాదు ప్రగణ గ్రంథం పన్నెండవ దింలు ఇందాక మనం మనం ముగ్గురం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నలు నుంచి అనే ఏదో చూసినాం మనం పన్నెండవ అధ్యాయంలో భూమి నలుది దిక్కుల ఉంటుంది అక్కడ ఎక్కడ పర్లేదు బ్రదర్ అయితే ఇక్కడ దేవుడు ఆ యొక్క ఆరవ దూతకి ఆజ్ఞాపిస్తుండేమని ఆజ్ఞాపిస్తుందంటే ఆ నలుగురు దూతలు బంధింపబడినరు యూఫెటిస్ అనే మహానది దగ్గర వాళ్ళని విడిచిపెట్టు వాళ్ళకి విడుదల కల్పించు అంటున్నాడు అంటే ఎంతో కాలం నుంచి ఈ నలుగురు దూతలు బంధింపబడరు తర్వాత మీరు అనొచ్చు ఎందుకు బంధింపబడ్డరు ఈ నలుగురు దూతలు అంటే వీళ్ళు మంచి దూతలా చెడ్డ దూతలా ఇటువంటి డౌట్ వచ్చింది మనకు కదా మంచి దూతలు ఎందుకు బంధింపబడతారు చెడ్డ దూతలు అయినా కానీ ఎందుకు ఎంతకాలం నుంచి బంధింపబడినరు ఇవన్నీ మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఉపమాన రీతికి అర్థం చేసుకోవాలి దూత అన్నప్పుడు సంఘానికి సంబంధించిన వాడు అంటే ఓ రీతిగా సేవకుడు అని అర్థం మరి ఈ సేవకులు ఎందుకు బంధింపబడ్డారు బంధింపబడే చెందుకు బంధిపడద్దు నువ్వు బయటికి భక్తులలాగా అనిపించవచ్చు దాని శక్తిని ఆశించిన వాడి వాళ్ళ ఉండొచ్చు అప్పుడు నువ్వు బంధింపబడ్డవాడే అందుకే మనము కీర్తన గ్రంథాల చూస్తామా సమితల గ్రంథాలు చూస్తామా నీ నోటి మాట చేత నువ్వు నీ నీ నోట్ల నుంచి ఏదొస్తుందో ఆ దానివల్ల అందుకే ఎప్పుడు ఆశీర్వచనాలు పలకమంటాడు నువ్వు షాప్ వాసా వల్ల నువ్వు దాని తర్వాత చిక్కబడతావు అంటే నువ్వు బంధిపబడుతున్నావు నీ నోటి నుంచి ఏదోస్తుంది నేను బంధిస్తుంది అంటాడు కాబట్టి ఈ నలుగురు దూతలు ఎవరు ఖచ్చితంగా ఈ నలుగురు దూతలు సారీ నువ్వు మంచి పని చేస్తానే ఎందుకు బంధిస్తారు నువ్వు మంచి పని చేస్తానే నేను ఎందుకు బంధిస్తారు నిర్బంధిస్తారు నువ్వు చెడ నిర్బంధిస్తారు అంటే నీ గుణం అంటే దేవుడు వీళ్ళని బంధించిండు ఎందుకు బంధించిండు ఎక్కడ బంధించిండు అన్నప్పుడు యూఫ్రెటిస్ అనే మహానది యూఫర్టిస్ నది అంటే నేను ఇందాక వాలీబాల్ స్టేడియం దగ్గర కూర్చొని నేను చూస్తున్నాను అదే హ్యాండ్ హ్యాండ్బాల్ బాస్కెట్బాల్ అట్రా బాస్కెట్బాల్ ఆ బాస్కెట్బాల్ దగ్గర నేను కూర్చున్నప్పుడు ఈ యూఫెటిస్ రివర్ గురించి నేను చూస్తున్నాను నేను కామెంట్రీస్లో అయితే ఒక భక్తుడు ఏమంటుండో ఆయన పుస్తకంలో ఈ యూఫెటిస్ రివర్ ఎక్కడ ఉందంటే ఏదైనా తోటలో ఉంది అని చెప్తున్నాడు కావచ్చు కదా కదా ఉంది కదే కదే అదే అయితే ఈ యూఫ్రెటిస్ నది మనకు తెలిసి ఎక్కడుందో ఈరోజు ఇరాన్ ఇరాక్ బార్డర్స్ లో ఉంటుంది అది వెనకడికి బబులోనికి అది జీవనాధారం ఐగుప్తుకి ఏ రీతిగా అయితే నైలు నది జీవనాధారము ఈ బబులోనికి యూఫ్రెటిస్ నది జీవనాధారం బబులోన్ అంత గొప్ప దేశంగా ఎందుకు మారిందంటే దానికి అంతగా మంచి నేల తడిపిన నది అన్నట్టు యూఫ్రటిస్ నది కాబట్టి ఈ యూఫెటిస్ ఎక్కడుంది అంటే బబులోని దగ్గర ఉంది అంటే ఈ దూతలు ఎక్కడున్నారు బబులోని దగ్గర ఉన్నారు బబులోను ఏది ఒకప్పుడు గొప్ప దేశం అది అదంతా గలీబిలికి సంబంధించింది కాబట్టి ఆ గందరగోళానికి సంబంధించింది గలిబిలికి సంబంధించింది కాబట్టి ఈ గలిబిలి అనే స్థలంలో వీళ్ళు బంధింపబడ్డరు ఎందుకు నువ్వు గలిబిల్లలో ఉన్నవాడు నువ్వు బంధిపబడ్డావు ఆ రీతి కూడా అర్థం చేసుకోవచ్చు నువ్వు కాబట్టి బబులోను ఒక మహా ఒకప్పుడు మహా దేశం ఒకప్పుడు నెబుకద్ నిజర్ కదా దాని దానికి మినిస్టర్ లాగున్నాడు అంతేనా కాదా కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాము ఇది బబులోను కాలము కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా బబులోను పలాని స్థలంలో ఉందనేది కాదు ఇరాన్ ఇరాక్ బార్డర్స్లో ఉండేది బబ్లుపుడు బహు పెద్ద మైదానంలో ఇప్పుడు లేదు ఆ దేశం అది భూ మండలంలోకి వెళ్ళిపోయింది అది లోపలికి ఎక్కడనో దాన్ని తొవ్వి బయట తీయడం చాలా కష్టం ఎన్ని బుల్ జేసీబులు బుల్డోజర్లు ఎన్ని బయట తీసినా కానీ అది రాదు బయటికి అది లోపలికి ఎక్కడో ఉంది కొన్ని కిలోమీటర్ల లోపల సీల్ చేయబడింది అది దాన్ని ఎవరు బయట తీయడానికి అవకాశం లేదు ఎంత టెక్నాలజీ పెట్టినా దాన్ని బయట తీయలేము ఎందుకంటే సముద్రంలో పెద్ద పడవని తీయొచ్చేమో కానీ క్రెయిన్స్ పెట్టి అది సముద్రం కాదు అది భూమి పునాదులలో ఎక్కడో నాటుకపోయింది అది ఆ పట్టణం ఒకప్పుడు ఉంటే గొప్ప పట్టణం కాబట్టి దాన్ని ఎవరు కట్టడానికి వెళ్లేదు కానీ ఇక్కడ చూపిస్తున్న బైబిల్లో బబులోను ఇప్పటికీ ఉంది అని మనం ఎన్నిసార్లు చూస్తాం దాన్ని ఇర్మియా గ్రంథాలలో చూస్తాను నేను మీకు మళ్ళీ చూపిస్తాను దాన్ని ఈరోజు కూడా ఇర్మియా గ్రంథాలు చూస్తాం ప్రణంగంలో కూడా చూస్తాం ఆ మహాబొ పట్టణం బబులోను కూలేను కూలేను అని రెండు సార్లు చెప్తాడు దేవుడు ఇక్కడ మనకి కాబట్టి అది ఇప్పుడు ఎక్కడుంది ఇప్పుడు లేనప్పుడు ఎట్లా కూలుతుంది అంటే ఆత్మీయంగా ఎక్కడ ఉంది అది అందుకే ప్రభు మనకు చూపిస్తుండే ఎక్కడ గలిబిలి ఉంటుందో అది బబులోను కాబట్టి ప్రపంచమంతటా ఇప్పుడు గలిబిలి ఉందని నేను మనం చాలా కాలం నుంచి మనకు ప్రభు చూపించింది ఏ స్థలాల్లో చూసినా గలిబిలి ఎకనామిక్స్ గలిబిలి ఫైనాన్సెస్ గలిబిలి రిలిజియన్ గలిబిలి పాలిటిక్స్ గలిబిలి గవర్నమెంట్స్ గలిబిలి బిజినెస్ గలిబిలి ప్రతిది మతము గలిబిలి సంఘాలు గలిబీలి అంత గలిబిలి ఎక్కడ చూసిన గలిబిలి నాది కరెక్ట్ నాది కరెక్ట్ నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అంత గలిబిలి చేసి పెట్టుకోరు కాబట్టి ఈ లోకం అంతా బబులోనికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇది కూలిపోయే కాలంకి మనం సిద్ధమవుతున్నాం సరే మనకు చూపించింది ప్రభు బబ్బులోని ఎక్కడ మీ మధ్యలోనే ఉందన్నాడు అందుకు త్వరగా దాని నుంచి బయటికి రండి అడలేదా ఒకవేళ ఒకవేళ ఉదాహరణకి ఈ రూమ్ బబ్బులోని అనుకోండి బబ్బుల నుంచి త్వరగా బయటికి రండి లేకపోతే దాని బట్టి దుస్థితి మీకు పడుతుంది అంటే అర్థమైంది ఈ రోజులకి మీరు త్వరగా బయటకి పోవాలి అంతేనా ఒకవేళ ఈ లోకమే బబ్బులు అని అనుకోండి ఈ లోకలికి వెళ్ళి బయటికి పోలె ఎక్కడ పోతారు ఎక్కడ పోవాలి మనం ప్రభుత్వ ఎగిరిపోవాలి ఆత్మీయ ఆత్మీయను అర్థం చేసుకోవాలంటే ఈ లోకం చూడకుండా ప్రభు తట్టు చూసుకుంటూ అది బబ్బుల నుంచి బయటకి రావడం దేవుడు నేను బయటికి పిలిచినట్టు కదా అబ్రహాం ఏరితిగా బయటికి పిలిచిండో సంఘంట్లనే బయటికి పిలిచిండు కానీ సంఘం ఇంకా లోపలికే పోతుంది ఎక్కడికి బబ్లోకి పోతుంది కాబట్టి మీకు అర్థమవుతుంది బబులోన్ అంటే దేనికి సంబంధించింది మతపరమైన జీవితమే బబులోను ఎందుకంటే అంత కిచిడి అంత గలిబిలి అంత పులుపు లోపలగా అనిపిస్తుంది ఇక బయటగా బయటవాడు పులిసిపోయినంటే బయట వాడు తాగుతున్నాడు పాపం చేస్తున్నాడు వ్యభిచారం చేస్తుండంటే వాడికి వాక్యం తెలియదు నువ్వు పాపి అంటున్నావు కానీ అసలు అంత లోపల జరుగుతుంది కదా మోసం ద్వేషము సహోదరులకి సహోదరులకి ద్వేషము ఎక్కడ జరుగుతుంది నాకు లోపల అనిపిస్తుంది మోహక్కు చూపులు ఎక్కడ కనిపిస్తున్నాయి ఎన్నో కేసెస్ నేను మీకు చూపించాను ఎన్నిసార్లు మన మధ్యలో కాబట్టి ఇవన్నీ లోపల జరుగుతున్నాయి బయట కాదు వాడు ధర్మశాస్త్రం తెలియనివాడు ధర్మశాస్త్రం క్రింద కూడలేడు వాడు వాళ్ళు తప్పులు ఎందుకు నిలబెడుతున్నావు అసలు ఏందంతా ఎక్కడ జరుగుతుంది లోపల వీడి గిటార్ కొడుతుంటే అక్కడ నుంచి మోహప్పు చూపు నడుస్తూ ఉంటుంది పెద్ద పెద్ద సంఘాలలో పాస్టర్సు స్త్రీల పాటు వెళ్ళిపోవడం నేను చూసిన కేసెస్ ఎక్కడ జరుగుతుంది అంతా లోపల జరుగుతుంది కదా ఎందుకంటే వాడు లోపల చెప్పిండు యోహను భక్తుడు మనకి మీ మధ్యలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరి అన్నాడు లోపల నుండి వాడు బయటకు వెళ్తున్నాడు నువ్వు మటుకు లోపలనే ఉంటున్నావు కదా కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆరవ దూతకి ఇప్పుడు విడిచిపెట్టేశాయి ఆ నలుగురు దూతలన్నీ ఈ నలుగురు దూతలు బబులోను అంటే బబులోను అన్న మతపరమైన జీవితంలో బంధింపబడ్డవారు వీరికి ఒక పని అప్పగిస్తున్నాడు వీళ్ళంతా పవర్ఫుల్ లీడర్స్ లాగా ఉన్నారు అన్నట్టు పవర్ఫుల్ దేవుని బిడల్ దేవుని బిడ్డలగా కనిపిస్తారు బయటకు కానీ వీళ్ళు నిజంగా దేవుని బిడలు కాదు వీళ్ళు కాబట్టి బంధింపబడ్డారు వాళ్ళని విడిచిపెట్టినారు ఎందుకని చూడండి ఎందుకు విడిచిపెట్టిండే ఆ పదిహేను వర్షంలో అండ్ ద ఫోర్ ఏంజల్స్ వర్ లూస్డ్ విచ్ వర్ ప్రిపేర్డ్ ఫార్ అన్ ఆవర్ అండ్ అ డే అండ్ అంత్ అండ్ అ ఇయర్ ఇది చాలా ఆశ్చర్యంగా దీనికి సంబంధించిన వాక్యం మనం టూ టైమ్స్ ఏమై ఒక రెండు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి దాని మీద ఆ సమయము ఏదది అదే సంవత్సరము అదే నెల అదే దినము అదే గంట అంటే ప్రతిదానికి ఒక టైం నియమించిడు దేవుడు అనేది మనం ఒక టైం డిఫైన్ అయింది బబులోను శాశ్వతంగా కూలిపోయే టైంకి అది టైం డిఫైన్ చేసిండు ప్రకృతి చరిత్ర చరిత్రలో ఒకసారి నెరవేరింది ఈరోజు లేదు నెప్పుకొద్దేశారు తర్వాత అది లేదు అషురు రాజులు దాని మీద రావడము దాని తర్వాత అషురు మీదకి గ్రీసు దేశం రావడం ఇవన్నీ మనం చూసినాం ఒకసారి గ్రీస్ దేశం వచ్చినాక దాన్ని అషురు దాన్ని బలగొడుతుంది దాన్ని బడగొట్టినాక అషురుని గ్రీస్ బడగొడుతుంది దాని తర్వాత గ్రీస్ తర్వాత రోమన్స్ వస్తారు రోమన్స్ వచ్చినాక మన ప్రభు రాజ్యం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనం చూసినాం నాలుగు నలుగురు రాజులు కదా వీళ్ళు నలుగురు రాజులు బబులోను అషూరు గ్రీసు రోమన్ అసీరియా అంటారు ఇంగ్లీష్లో బాబిలోన్ అసీరియా గ్రీస్ రోమన్ నాలుగు రాజ్యాలు ఈ నాలుగు రాజ్యాల కాలంలో మన ప్రభు రాజ్యము స్థాపింపబడబోతుందని దాని ప్రవేశ మనం చూసినాం ఒక ఈ నాలుగు రాజ్యాలు ఎప్పుడు ఎండవుతాయో మన ప్రభు రాజ్యం స్థాపింపబడుతుంది ఏడవ అధ్యాయం పన్నెండులో చూస్తాం అది అది శాశ్వతంగా ఉండబోయే రాజ్యం అది ఎవరు దాన్ని తీయలేడు అంటే ఎగ్జాక్ట్లీ రోమ కాలంలోనే మన ప్రభు చూస్తాం మనం ఆయన ప్రకటించడము ఆయన పర్లోగ రాజ్యం సమీపించింది అని బాప్తిజం ఇచ్చి యోహను ఆరంభించడము దాని తర్వాత ఆయన మరణ భూస్థాపన పునం ద్వారా సంఘము స్థాపింపబడము అక్కడి నుంచి చూస్తాం రాజ్యం ఆ రోజు నుంచి రోజు వరకు ఉంది ఇది శాశ్వతంగా ఎందుకంటే ఇది మనుషుల హస్తాల చేత నిర్మించబడింది కాదని ఆ పుస్తకరలే చెప్తాడు పౌరు కాబట్టి ఆ రాజ్యం గురించి మనం చూస్తాం ఇక్కడ తర్వాత ఆ రాజ్యం ఏ రీతిగా అయింది చివరికి వచ్చినప్పటికీ ఏ తిరిగి వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని కనుగొన ప్రేమను కనుగొరునా అట్లా తయారైతే చివరికి క్రైస్తవ జీవితం ఆయన వచ్చే టైంకి విశ్వాసము కొరత మనుషులగా అనిపించదు విశ్వాసం ఎందుకంటే చూడండి మెకానికల్గా జీవించడానికి విశ్వాసం ఎట్లా ఉంటుంది లోకాతీతంగా జీవించడానికి విశ్వాసం పొద్దున్న సాయంత్రం వరకు ఈ లోకంలోనే ఉంటే నీకు విశ్వాసం ఎట్లొస్తుంది నువ్వు వాక్యంలో ఎంతసేపు గడుపుతున్న టైం ఎందుకంటే కేవలం వాక్యం విశ్వాసం ఉంటుంది చెప్తాం కదా వినటం వల్లనే విశ్వాసం కలుగునా అన్నది నువ్వు వాక్యం ఎప్పుడు వింటివి ఎప్పుడు చదివితేవి నీకు విశ్వాసం ఎక్కడ గలొచ్చే వాట్సాప్లో ఒక క్విక్ మెసేజ్ చేస్తే వస్తుందా విశ్వాసం వస్తుందిలే దాన్ని దెమరి వేసుకోవాలా దాన్ని ధ్యానించాలా దాన్ని ధ్యానించాలా మనం దివారాత్రంలో ధ్యానించేవాడు దాని ఉంది కదా మరి మనం అట్లా ధ్యానిస్తలేము విశ్వాసం ఎట్లా బలపరచబడుతుంది నీలో అందుకు సనగి వెళ్ళిపోతా అంటాం కష్టపడికి ఈ టెక్నాలజీస్ ఎక్కువ మీరు చూస్తారు ఇంకా వింత వింత టెక్నాలజీస్ వస్తాయి ఎవరు చెప్తారు ఇంకేం వస్తుంటున్నాను ఆల్రెడీ కొన్ని వచ్చేసిన టెక్నాలజీలు నేను చూసిన అందుకు అది త్వరలో మార్కెట్లోకి వస్తున్నాయి టెక్నాలజీస్ అదేం టెక్నాలజీ అంటే సపోజ్ నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు ఇక్కడ కూర్చుంటారు నేనేమో అక్కడెక్కడ ఉంటాను అరవై కిలోమీటర్ల దూరంలో నా నేను అక్కడ మా ఇంట్లో వాక్యం చెప్తుంటే నా బాడీ ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్తుంది కానీ అది బాడీ కాదు వీటి ఇట్లా అని చెయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్లో చూపించారు మార్కెట్లో డెమాన్స్ట్రేషన్ నువ్వు ఎక్కడ పోను అవసరం లేదు నువ్వు ఇక్కడ ఉండి అమెరికాలో లెక్చర్ ఇవ్వచ్చు క్లాస్లో క్లాస్లో అందరు కూర్చుంటారు వాళ్ళ ముందు నా శరీరంలా కనిపిస్తుంది కానీ నా శరీరం కాదని ఇమేజ్ నేను ఎట్లా మాట్లాడుతున్నావు అక్కడ అది ఎట్లా సపోజ్ నేను ఇంగ్లీష్ నేను తెలుగులో మాట్లాడుతున్నా అది జపానీస్ భాషలో కన్వర్ట్ చేయమంటే అక్కడ నా నా శరీరమే జపనీస్ భాషలో లెక్చర్ ఇస్తూ ఉంటుంది వచ్చింది ఆ టెక్నాలజీ ఆల్రెడీ ఇంకా ఊహించుకోండి మీ పరిస్థితి ఎట్లుంటుంది చాలా భయంకరంగా టెక్నాలజీ కానీ మనం భయపడం మనం భయపడం ఎన్ననే రాని ఎంత అడ్వాన్స్మెంట్స్ అయినా కానీ మనం భయపడము ఎందుకంటే మనం మట్టుకో ట్రెడిషనల్గానే ఉంటాం అన్ని విషయాలలో సరే ఒకవేళ ఆ టెక్నాలజీ నేను వాడమంటే నువ్వేం చేస్తావు వాడతావా లేదా వాట్సాప్ వాడతా లేడుతున్నావు కదా అది కూడా వాడతావు అంతే ఆయన మహిమ కొరకు వాడుతాం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఏ టెక్నాలజీ కూడా సైతానికి పుట్టదు ఎందుకంటే వాడు పుట్టించలేడు వాని వల్ల కాదు వాడు పుట్టించలేడు వాడు సృష్టికర్త కాదు వాడు వాడు నాశనకర్త వాడు సృష్టికర్త అంటే దాన్ని సృష్టించేవాడు ప్రతి టెక్నాలజీని ఆమోదించిన వాడు మన ప్రభు ఆయన మహిమ కొరకు వాడుకోవడం కొరకు కొందరు సైతాన్ని కొరకు వాడుకుంటారు వాడుకొని మనం మన ప్రభు మహిమ కొరకు వాడతాం వేస్ట్ చేయం దాని మీద దాంట్లో మైండ్ పెట్టం ఎందుకంటే వాడు సమయాన్ని దోచుకునేవాడు వాడు దొంగ నీ సమయాన్ని దోచుకుంటాడు కాబట్టి అందుకే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోం అంటే మంచి పని కొరకు వాడుకోమన్నాడు మనం సమయాన్ని పోనీయద్దు ఎందుకంటే ఏ క్షణంలో డిసర్ అయిపోతాం మాకు తెలియదు అర్థమవుతుందా నాకు ఆ అనుభవాలు ఉన్నాయి కూడా చెప్తున్నా నేను ఏ క్షణంలో ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా నీ క్షణంలోకి వెళ్ళి స్పిరిట్ దేవు నీ యొక్క జీవ బయటికి వెళ్ళిపోతుంది అంటే ఒకరోజు చనిపోతే కూడా అంతే కదా ప్రేయర్ అనుభవంలోనే అవుతుందంటే తెలిసిపోతుంది అమ్మో ఇట్లుంటుంది ఆ పరిస్థితి అంటే దేవుడు ముందుగానే నీకు హెచ్చరిస్తుండే ఇట్లుంటుంది ఎక్స్పీరియన్స్ చూడండి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు కాబట్టి క్షణంలో ఒక ఒక ఒక ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది ఆత్మ మన క్షణంలోకి వెళ్ళి హార్ట్ బీట్ ఆగానే క్షణమే వెళ్ళిపోతుంది ఆత్మ అంతే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఆయన ఆయన కాబట్టి సమయాన్ని చాలా కేర్ఫుల్గా మనం ఇక మీదట వాడుకోవాలి ఇంత కూడా వేస్ట్ చేయదు నువ్వు దేని కొరకు వాడుతున్నావు అనేది నువ్వు తీర్మానించుకో అర్థమవుతుందా ఎంత టైము మనం ఫ్యామిలీకి పెట్టాలా ఎంత టైము ఫ్రెండ్స్కి పెట్టాలా అవన్నీ నువ్వు డిసైడ్ చేసుకోవాలి నీ లైఫ్లో చాలా చాలు ఉండాలి టైం విషయంలో ఎక్కడ కూడా ముసలమ్మ వేస్ట్ చేయద్దు టైం ఆ టైం నువ్వు వాకింగ్లో స్పెండ్ చేయి నేను మీకు ఎన్నిసార్లు ఈ విషయాలు చెప్పినా నేను కొన్నిసార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రేయర్లు కూర్చుంటే ఎటువంటి అనుభవాలు జరుగుతాయి కొన్ని గంటలు ప్రేయర్లు కూర్చుంటే ఎటువంటి అనుభవాలు జరుగుతాయి నేను మీకు చెప్పిన కొన్ని గంటలు అట్లనే మోకాల మీద నుండి ప్రార్థన చేస్తుంటే దేవదూతలన్నీ దిగుసూ ఉంటుంది నా చుట్టూ ఎగురుతున్నట్లు ఆ అనుభవం నాకు ఉంది నేనే స్పెషల్గా మీకు చెప్తాను సరే నేను ఎందుకు చెప్తున్నా మీకు ప్రార్థన అనుభవం ఎట్లుంటుంది కొన్నిసార్లు ప్రేయర్ ఎట్లా అంత డీప్ ప్రార్థన ఉన్నప్పుడు దేవుని సింహాసనలుగా అనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరెవరో గొప్ప పాతని పాతని పాత కాల పాత నిబంధన కాలపు భక్తులందరూ అట్లా కూర్చున్నట్లు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏదెందో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా భాషలలో గంటలు గంటలు వర్షం చేసేటప్పుడు ఇటువంటి అనుభవాలు నాకు జరిగినాయి దేవుని సింహాసనం కనిపించడము దేవుని దేవుడు మీద శ్రమను అనుభవిస్తూ ఎంత భయంకరంగా ఉందో ఆ దృశ్యం నాకు కనిపించడం చూసాను ప్రార్థనలో అందుకు నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా ఈ లోకంలో ఎందుకు గడపాలా సమయం ట్వంటీ అవర్స్ ఎవరికైనా టైం ఒక టూ అవర్స్ మనం ప్రేయర్లు గడపగలమా నేను మీకు ఒక సీక్రెట్ ఎన్నిసార్లు చెప్తాను మీకు ఎప్పుడు చెప్తారు సీక్రెట్ గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ విశేషమైన అద్భుతాలు వాళ్ళ జీవితం ఎదురుతాయి కొన్ని రోజులు ప్రార్థనలు ఉండిపోతారు తలుపులేసుకుంటారు లోపల తాళం వాళ్ళు చెప్పరు బయట నేను చెప్తున్నాను అంత తేడా గొప్ప వ్యక్తులు గతంలో మీరు చూస్తారు చరిత్రలో వాళ్ళ సేవ జీవితంలో కొన్ని లక్షల మంది అద్భుతాలు స్వస్థతలు రక్షణకు రావడం చూస్తాం వాళ్ళ సేవ జీవితం ఎంత తెలుసా నలభై దినాలు రెండు నెలలు మూడు నెలలు వాడు రూమ్లలోకి వెళ్ళిపోయి మంతే ప్రే ప్రేరణలో కూర్చుంటాడు దేవుడు కనిపించే వరకు వాడు రూమ్లోకి వెళ్ళి బయటకు రాడు లేకుంటే ఎక్కడన్నా గుహలలో పోయి ప్రయత్నం చేసుకుంటారు లేకుంటే కొండల మీద ప్రార్థన చేసుకుంటారు అక్కడ ఇంకా ఉమ్మని కనిపించారు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేంత వరకు వాడు బయటకు రానే రాడు నుంచి అటువంటి అనుభవం వచ్చినాకనే వాళ్ళు బయటకు వస్తారు సేవలకు ఆ సీక్రెట్స్ వాళ్ళు చెప్పరు మీకు అర్థమవుతుందా మనం చూస్తాం ప్రార్థనలు కూడా ఇప్పుడు ఉదాహరణకి యశయ గ్రంథం చూసినప్పుడు మీరు చూస్తారు యశయ రాకరంతా ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం ఏలియా రాకరంతా ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాం వాడు ఎప్పుడు నిద్రపోయినరు అది మనం పోగొట్టుకుంటున్నాం ఆ సీక్రెట్స్ ఎక్కువ సమయం నీకు వే నువ్వు అంటే ఈ లోకంలో వేస్ట్ చేస్తూ ఉంటావు ఇక మీదట ఆ టైం అంతా ప్రేరణ పెట్టి చూడండి మీ జీవితంలో మీరు పోగొట్టుకునే అన్నీ మీరు చూసుకుంటారు అరే ఇంతకాలం నేను పోగొట్టుకున్నాను వీటన్నింటినీ ఫెవెన్లీ విజన్స్ అన్నీ పోగొట్టుకుని అవన్నీ తిరిగి వస్తుంటాయి జీవితంలో అది విధానం ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో సమయం గడిపితే ఆయన సన్నిధి దిగి వస్తుంది ఈ లోకంలో గడిపితే ఈ లోకం మీద అంతకంటే ఏం దొరుకుతుంది కాబట్టి ఈ ఆరవ దూత బూర వదిలినప్పుడు ఈ నలుగురు దూతలు వీళ్ళు చెడ్డదూతలు యాక్చువల్గా వీరికి ఒక పని అప్పగించండి ఏం పని వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు చెడ్డదూతలని పదిహేను వర్షంలో ఉంది అండ్ ద ఫోర్ ఎంజిల్స్ వర్ లూజ్డ్ విచ్ వర్ ప్రిపేర్డ్ ఫార్ అన్ అవర్ అండ్ అ డే అండ్ అంత్ అండ్ అ ఇయర్ ఫార్ టు స్లే ద థర్డ్ పార్ట్ ఆఫ్ మెన్ మనుషులలో మూడవ భాగమును చంపుటకు వారికి అధికారము ఇవ్వబడేను కాబట్టి ఈ చంపాలంటే కూడా అధికారం రావాలి కాబట్టి ఇప్పుడు చూడండి మంచి దూతల చెడ్డదూతల వీళ్ళు అంటే చెడు దూతలే అంటే ఘనమైన గటములు కావు అంటే దేవుని ఘనత కొరకు వాడబడ్డ దూతలు కారు దేవుని ప్లాన్ నెరవేర్చడం కొరకు వాడబడ్డ ఘనహీనమైన దూతలు ఘనహీనమైన ఘటములు వీళ్ళు వీళ్ళు మనుషులే వీళ్ళు వీళ్ళు అగ్రస్థానాలు ఉన్నవాళ్ళే మతపరమైన జీవితంలో వాళ్ళ కొరకు నేను స్పెషల్గా వాళ్ళ పేర్లు మీకు చెప్తలే కానీ మీకు తెలుసు వీళ్ళ అగ్రస్థానాలు పొదుకున్న వాళ్ళే గొప్ప గొప్ప సేవకులాగా కనిపించే వాళ్ళు వీళ్ళే వీళ్ళకి దేవుడు అధికారం ఇచ్చిండి ఏమని అధికారం ఇచ్చిండంటే గొప్ప మీద వాళ్ళ గొప్ప నువ్వు శిక్ష అమలు పరచడం కొరకు వీళ్ళకి అధికారం ఇచ్చాడు గొప్ప జనం అంటే మతపరమైన జీవితంలో ఉన్న కాంగ్రిగేషన్ అంటాం అంటే కింద కూర్చుండేటోళ్ళని అర్థం ఇంకా చెప్పాలంటే క్లూ కింద కూర్చుండే వాళ్ళని గొప్ప జనం అంటాం ఎప్పుడు కింద కూర్చొని వినేజ్ గొర్రెలు చేపలు గుడ్డి అనట్టు ఎటు నడిపేసి అటు పోయడి అన్నట్టు ఇవి కాబట్టి వీళ్ళ చేతిలో వాళ్ళందరూ మరణిస్తారు మూడో భాగం మనుషులలో మూడవ భాగం అంటే మూడో భాగం అంటే వన్ థర్డ్ అంటే థర్టీ త్రీ కాబట్టి తక్కిన గుంపుల గురించి చివరికి చూస్తాం మనము వన్ థర్డ్ చనిపోతే ఎంతమంది సెవెంటీ దగ్గర దగ్గర అంతే కదా సిక్స్టీ సిక్స్ 66.6% సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అట్లా చెప్పుకుంటే కానీ మనుషుల్ని చం మూడో భాగంను చంపుటకు వీళ్ళకి అధికారం ఇచ్చిండు కానీ ఐదవ బురలో మేము చూస్తామంటే మనుషులు హింసించడం కొరకు అధికారం ఇచ్చిండు తేళ్ళకి ఇక్కడనేమో మనుషులను చంపడానికి అధికారం ఇచ్చిండు వీళ్ళు ఎవరు అన్నప్పుడు సంబంధించిన గుణగణాలు అక్కడ ఉన్నాయి వీళ్ళు ఎట్లుంటారనే ఉంది చూడండి పదహారవ వచ్చంలో అండ్ ద నంబర్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ద హార్స్మెన్ ఈ దూతలు ఎట్లుండారంట ఆర్మీ ఆఫ్ హార్స్మెన్ గుర్రపు రౌతులాగున్నారా దూతలు ఇప్పుడు చెప్పండి ఈ దూతలు ఎట్లున్నారు గుర్రాల మీద సవారీ చేస్తాం లాగా ఉన్నారు వీళ్ళు దాని తర్వాత ఎంతమంది వాళ్ళు టూ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ ట్వంటీ థౌసండ్ క్రోర్సా ట్వంటీ థౌసండ్ క్రోర్స్ కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు అందుకు ఇరవై వేల మీద ఇరవై వేల కోట్లు అవి ఇరవై కోట్ల ఉందా ఇంగ్లీష్ చూడండి ఎంతగా ఉంది అందుకు టూ హండ్రెడ్ ఎంత ఇప్పుడు టూ పెట్టండి దాని పక్కన మూడు సున్నాలు మూడు సున్నాలు పెట్టండి టూ రాసి దాని తర్వాత మూడు సున్నాలు పెట్టండి మళ్ళా మూడు సున్నాలు పెడితే ఎంత అవుతుంది చెప్పండి టూ హండ్రెడ్ థౌసండ్ థౌసండ్ ట్వంటీ క్రోర్సేనా సరే నేను మ్యాథమెటిక్స్లో వీక్ మీరే కరెక్ట్ అయితే కాబట్టి ట్వంటీ క్రోర్స్ ట్వంటీ వీళ్ళ సంఖ్య ఇరవై కోట్లు అంటే ప్రపంచమంతటా ఇరవై కోట్లు సంఖ్య వీలది ప్రపంచమంతటి నుంచి వీళ్ళు ఏం చేయబోతున్నారు మనుషులను చంపబోతున్నారు వీళ్ళకి అధికారం ఇచ్చింది దేవుడు దేవుడిని పర్మిషన్ లేకుండా వీళ్ళు చంపలేరు కదా కానీ ఇక్కడ అధికారం ఇచ్చింది వీళ్ళకి అయితే వీళ్ళు ఎట్లా చంపుతారు అనేది నేను కొంచెం కూర్చొని చెప్తాను ఎందుకంటే కంక్లూడింగ్ కదా ఇది సరిగ్గా సరిగ్గా కనిపిస్తుంది కూడా నేను పాయింట్స్ ఇవన్నీ జర్మయా ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము కొంచెం ఫాస్ట్గా జరిగితే మనము స్పీడ్గా పోవచ్చు ముగింపు ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము అరవై ఒకటి అరవై నాలుగు ఇర్మియా మాట్లాడుతున్నాడు శరయాతోని చదవండి ఎవరన్నా ఇరవై యాభై ఒకటో అధ్యాయము ఇర్మియా యాభై ఒకటో అధ్యాయము అరవై ఒకటి నుంచి నేను కూడా చెప్పగలను బైబుల్ ఉన్నారు తెలుగు బైబుల్ ఉంది కాగా ఇర్మియా ఇప్పుడు అర్థం చేసుకోండి ఇర్మియా మాట్లాడుతుండే శరయాతోని నువ్వు బబ్బులోనికి వచ్చినప్పుడు ఏం చేయాలా ఎవరికి వినిపియాలా ఇప్పుడు చెప్పండి మనం ఉంటుంది ఎక్కడ ఆత్మీయ దృష్టనా ఈ లోకం బబులోను మనం ఇంకా ఎక్కడ ఉన్నాము బబులోన్ నిలయంలో ఉన్నాము కాబట్టి బబులోన్కి వస్తే నువ్వేం చేయాలా ఈ మాటలు చెప్పాలా ప్రజలకు వినిపించాలా ఈ మాటలు ఏమన్న మాట చూడండి ప్రకటింపాల మనుషులైన జంతువులైన మరి దీనినైనా ఈ స్థలం నివసింపక పోవు పోత్యం అది నిత్యముడు చూడండి నిత్యము పాడుగా ఉండునని దాన్ని గుర్చి నీవు సెలవిచ్చితి ఈ గ్రంథం ను చదివి చాలించిన తర్వాత చాలించిన తర్వాత నీవు దాన్ని రాయి కట్టిస్ నదిలో యుటిలో నేను దాని మీదికి రప్పింపవచ్చున్నపాయం చేతలో బులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపో చూడండి అలాగే మునిగిపోను ఎప్పటికి రాదది అది చెప్తున్నాడు కాబట్టి ఎందుకు రాదు నేను చెప్తున్నాడు వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి అది అది ఎప్పటికీ అరవై రెండో వచనంలో వచనం చూడండి రెండు పాయింట్ మనుషులైనంతులైనా చూడండి నివసింపని ఎడు ఎక్కడ బబులు గురించి మాట్లాడుతున్నాడు బొబ్రోన్లో ఎవరు నివసింపజేయడు ఎందుకు మనకు తెలుసు ఎందుకు ఎందుకు నివసింపజేయడు అది గర్వించిన దేశం అది గర్వించిన ప్రాంతం ఒకప్పుడు నెవర్ గర్వించండి కదా ఫరో గర్వించండి కదా సో అదంతా గర్వానికి నిలయం మేమే గ్రేట్ మేమే గ్రేట్ అని చెప్పేది గర్వానికి సంబంధించింది కదా మాదే కరెక్ట్ మాదే గర్వం కాబట్టి అంత ఒక దిక్క గలిబిలి కానీ గర్వానికి గలిబిలు ఉన్నవాడు గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనటు మాదే కరెక్ట్ మాకే బయలుపరచబడింది అనేది కాబట్టి వీళ్ళ జీవితాలు ఎట్లా ఇక్కడ చెప్తుండడు కాబట్టి ఆయన దేవుడు అంటున్నాడు దాన్ని నేను శాశ్వతంగా మనుషులు కాని పశువులు కానీ అక్కడ నివసించనీయకుండా దాన్ని నేను నిర్మూలిస్తాను అంటున్నాడు దాని తర్వాత ఎవరు దాన్ని తిరిగి కట్టాడు ఉందా తర్వాత చెప్తున్నాడు ఈ గ్రంథంను చదివి చలించిన తర్వాత అంటే ఈ ప్రవచనం చదివినాక నువ్వు దాన్ని రాయి కట్టి ఏం చేయమన్నాడు చూడండి శాశ్వతంగా మునిగిపోతుంది అది దాని మీదకి నేను ఎటువంటి శ్రమలు తెప్పిస్తానో అవి వచ్చినాక అది ఎప్పటికీ బయట రాకుండా శాశ్వతంగా మునిగిపోతుంది అని చెప్తున్నాడు అది కూలిపోతుంది ఈరోజు లేదు బబులో బైబుల్ కాలేజ్లో చెప్తే నేను విన్నాను ఈ ఇరాక్ నార్థన్ బార్డర్లో ఉంది బ్రదర్ ఇప్పటికి కూడా ఎవరైతే చెప్పారంటే ఇరాన్ ఇరాకే బబులోన్ కూడా చెప్పారు కొంత పాస్టర్స్ నేను విన్నా మంచి పాస్టర్స్ ఏ కూడా కానీ వాళ్ళు చెప్తుంటే రీసెంట్ ఐడా నేను విన్నా కానీ ప్రభు మనకు చూపించిండు అది లేదు ఎందుకు ఇక్కడ ఇంత తేట ఉంది ఈ వాక్యం ఎక్కడుంది ఈ వాక్యం ప్రకారం ఉందా బబులోన్ ఎక్కడన్నా ఎక్కడ లేదు అది ఎప్పటికి రాదండు అంటే ప్రభువు దాన్ని పర్మనెంట్గా భూమిలోకి సీల్ చేసేస్తే నువ్వు ఎవరివి బయట తీసుకురావడానికి నువ్వు ప్రభు కంటే గొప్ప అనువా అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు గర్విస్తో ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు ఉంది అక్కడ ఇరాని రాకలంటే నీకేం తెలుసు నువ్వు ఎక్కడో చదివి చెప్తున్నావు ఎవడో నీకు చెప్తే వాణ్ణి విని నువ్వు వింటున్నావు నువ్వు ఏదో కామ్యూటర్ చదివి నువ్వు తీసుకొచ్చి క్లాసే చెప్తున్నావు మనం ఆ టైప్ కాదు మనం ప్రతిదాన్ని పరిశీలిస్తున్నాం వాక్యం వాక్యంతోనే పరిశీలిస్తున్నాం కాబట్టి బబులూన్ లేదు అది శాశ్వతంగా మునిగిపోయింది కానీ ప్రకటన గ్రంథంలాగా బబులోన్ అంటే అది శారీరకంగా లేదు అది ఎక్కడో హిడన్గా ఉంది ఆత్మీయలో ఆత్మీయ దశలో ఉంది అది అది మనకు చూపించండి ప్రభు అది ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉంది మీరే బబులోన్లో ఉన్నారు అందుకు బబులోన్ నుంచి బయట అని అంటాడు పేతు పేతురు బబులోన్లో ఉన్నాడు ఎప్పుడన్నా పత్రికలో ఉంది మళ్ళీ బబులోన్ లేదా అసలు పేతురు కాలం ఎక్కడ బబులోన్ కాలం ఇక్కడ బబ్లోన్ కాలము టూ ఇయర్స్ క్రితము మన ప్రభుకి ముందు ఎనిమిది సంవత్సరాల క్రితం బబులోను ఈ రోజుకి రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం అది అంటే మన ప్రభుకి ముందు ఏడు వందల సంవత్సరాలు దాని తర్వాత దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ తర్వాత పేతుడు అంటున్నాడు బబ్లోనికి ఆయన వాక్యం రాస్తున్నాడు అంటున్నాడు బబ్లోనికి చెప్తున్నాడు వాక్యం గురించి అక్కడ బబ్లోనే లేదు యాక్చువల్గా అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే అది సడన్లీ ఎట్లా బయటకు వచ్చింది ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు దేవుడు మనకి పర్మిషన్స్ ఇస్తున్నాడు చూడడానికి పేతుడు కూడా బబ్లోని హెచ్చరిస్తుండే అసలు లేదు అక్కడ వాక్యంలో నేను చూపిస్తాను బబులోనులో కూడా మీ వల్లే ఏర్పరచబడ్డ ఉన్నారు అని చెప్తున్నాడు అంటే మనం కూడా బబులోన్ కాలంలో ఉన్నాం మళ్ళీ మనం ఏర్పరచ గుంపులో ఉన్నాం లేదా మనం సత్యాన్ని గ్రహించగలుగుతున్నాం నువ్వు బబ్బులోన్లో గ్రహించని స్థితిలో ఉంటుంటివి బబ్బులోన్ నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు బబులోన్లో ధాన్యాల్ని శత్రగ్ మేషం ఎట్లా ఏర్పరచుకున్నాడు ఎంతమంది ఆరు లక్షల మంది యూదులుంటే నలుగురిని ఏర్పరచుకుంటాడా అది నీ తీర్మానానికి సంబంధించింది వాళ్ళు ఎప్పుడు దివరాత్రులు ప్రార్థన చేసి దేవుని ఏర్పాట్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తాను ఇప్పుడు ఇక్కడ యూఫ్రెటిస్ నదిలో దాన్ని పడేవేమంటున్నాడు కాబట్టి అర్థం చేసుకోండి ఏది ఇర్మియా కాలం అంటే మన ప్రభుకి ముందు ఆరు వందల ముందు జరిగిన విషయం మీ మాట చెప్తున్నాడు యూఫ్రెటిస్ నదిలో ఆ గ్రంథాన్ని చుట్టి రాయి కట్టి అంటే బంధించి ఇంగ్లీష్లో అయితే అతని ఉంది బైండ్ అని ఉంది ఇంగ్లీష్లో దో షెల్డ్ బైండ్ ఏ స్టోన్ టు ఇట్ and cast it into the midst of Euphrates.. Euphrates that was made in a row and then passed. Therefore, you understand that they went outside. They went outside from around here and now this way.. gives you an idea from them because warned you... what is the fuss... what else are you exercising guys? You said that you have one of our詞 here too... your text is one of our the different euphrates have always looked like how the God is a basis. బంధింపబడినది ఇప్పుడు అర్థమవుతుందా ఎంత లాంగ్ ఇయర్స్ పట్టింది 2800 థౌజండ్ ఎయిట్ ఇయర్స్ పట్టింది అవి బయట రావడానికి అవి మనకి ఈ రోజుకి అర్థమవుతున్నాయి అంటే మన కాలంకి ఎంత టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంత కాలం పట్టింది దానికి ముందు సెవెన్ ఇయర్స్ టూ టూ థౌసండ్ సంథింగ్ లేదు టూ థౌజండ్ ఇయర్స్ అనుకో అప్రాక్సిమేట్లీ అంత టైం పట్టింది ఇవి బయట రావడానికి కాబట్టి ఎందుకు బయటకు వస్తున్నాయంటే చివరి బూరా ముగింపు ఇది ఎండింగ్ ఇది కం కంప్లీషన్ కాబట్టి ఈ మర్మములన్నీ రివీల్ అయిపోయినాక క్లోజ్ అన్నట్టు కొంచెం స్పీడ్కి వెళ్తాను ఇప్పుడు చూడండి జేమ్స్ రాంగ్ నెంబర్ సెవెంటీ వన్ ఏముందంటే బైండ్ అంటే ఏంది ఇంగ్లీష్ పదం బైండ్ అంటే టు టై అంటే కట్టడం ఫిజికల్లీ బైండ్ అంటే థాడు కట్టడం దాని టు మేక్ ఏ కాన్స్పిరసీ బైండ్ అంటే కాన్స్పిరసీ ఉంది ఇంగ్లీష్లో ఇక్కడ మీనింగ్ జాయిన్ టుగెదర్ అంటే కలిసి కలిసి కపటోపాయం అంటమా కా కాన్స్పిరసీని ఇంగ్లీష్లో కపటోపా కపటోపాయం మన ప్రభువుని ఎట్లా పట్టుకోవాలా అని వాళ్ళు ప్లాన్ చేసే చూడు దాన్ని ఏమంటారు రాజకీయం కరెక్టే వాళ్ళు కుట్ర కుట్ర కరెక్ట్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు ఎట్లా పట్టుకోవాలని కాన్స్పిరసీ అంటే కుట్ర యాక్చువల్గా బైండ్ అంటే కుట్ర అర్థం ఇక్కడ ఇంగ్లీష్ మీనింగ్ చెప్తుంది మనం ఇంతవరకు ఏమనుకుంటా బయటే కట్టిబడమనుకుంటున్నాం కదా అదొక కుట్ర అంటున్నాడు ఇంగ్లీష్లో ఇక్కడ జేమ్స్ట్రాంగ్ కాబట్టి కాన్స్పిరసీ జాయింట్ టుగెదర్ వాళ్ళందరూ కలుస్తారు ఈ నలుగురు దూతలు కలిసి కలిసి ఈ పని చేయబోతున్నారు కుట్ర చేయబోతున్నారు ఇప్పుడు అర్థమవుతుందా శ్రమ అంటే ఏంది రెండవ శ్రమ కుట్రకు సంబంధించింది మన ప్రభు మీద కుట్ర చేసి మన ప్రభుని చంపిన్రో స్టెఫెన్ మీద కుట్ర చేసి చంపిన్రో శిష్యులందరి మీద కుట్రలు చేసి ఎట్లా చంపినో అది గ్రాండ్ స్కేల్ ప్రపంచం అంతటా నెరవేరబోతుంది అది ఫైనల్ అనట్ కాబట్టి బైండ్ అంటే కుట్ర చేయడం అని అర్థం ఇక్కడ జేమ్ చెప్తున్నారు ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఈ యొక్క వాక్యం గురించి మనం చూస్తున్నాము ఈ కుట్ర ఎట్లా ఉంటుంది ఇర్మియా గ్రంథము మరియు మరియు యహోవా నాతో ఇలాగ సెలవిచ్చను యూదివా యూదవారిలోను ఎరుసలేము నివాసులలో కుట్ర కుట్ర జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది కుట్ర కుట్ర జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అది యూదా వారిలో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారా యూద అన్న ఎరుసలేము అన్నది దేనికి సంబంధించింది దేవుడి బిడ్డలకు సంబంధించిందే కదా దేవుడి బిడల మధ్యలో కుట్ర జరుగుతుంది అనేది దేవుడి నాతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇది కుట్ర జరుగుతుందని ఎవరు నీకు చెప్తున్నారు నేనా నా ల్యాప్టాప్ చెప్తుందా మన ప్రభువు చెప్తున్నారు కదా తొమ్మిదవ వచనం కుట్రకు సంబంధించి మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తానండి మీకు ఏహెచ్కేలు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనం ఏహెచ్కేలు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఉగ్రత దినందు నీకు వర్షము రాదు అక్కడ ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో అంటే ఉగ్రత దినంలో అంటే శ్రమల కాలం ఉగ్రత అంటే కోపం దేవుని కోపం దేవుని కోపం అంటే శ్రమ అందులో ప్రవక్తలు కుట్ర చేదురు ఇప్పుడు అర్థం చేసుకున్నారా ఎవరు వీళ్ళు కుట్ర చేష్టరు ఈ దూతలు ఎవరు స్ట్రెయిట్ ఉంది కాలేదా ఇప్పుడు నేనేదో క్రియేట్ చేసి చెప్తుంది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలా ఇక్కడ స్ట్రెయిట్ క్లియర్గా ఉంది ఈ దూతలు ఎవరు అంటే ఇక్కడ పదం దేవుని సేవకులు అని లేదా ప్రవక్తలని ఉంది సరే ప్రవక్తలు కూడా దేవుని సేవకులే కదా అంటే బయటికి దేవుని సేవకులే కానీ వీళ్ళు నిజంగా దేవుని సేవకులు కాదు బయటికి పాటలు పాడతారు ప్రార్థనలు చేస్తారు అంత బాగుంటుంది ఉపవాసాలు ఉంటారు పరిశుద్ధంగా కనిపిస్తారు కానీ వాళ్ళు కాదు అని చెప్తున్నారు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ ద్వారా అమలు పరచబడుతుంది అని ఇక్కడ అందులో ప్రవక్తలు కుట్ర చేదురు గర్జించు చుండు సింహము వీళ్ళు ఎవరంట ఎక్కడ ఉంది చెప్పండి గర్జించి సింహం పేదరాష్ట్ర పత్రికలో చూస్తాం కదా అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదనా వాడు ఎదురు చూస్తున్నాడంట ఇప్పుడు అర్థమవుతుందా ఈ గుంపు ఎవరిని పోలి ఉందో ఎవరిని అనుసరిస్తుందో సైతాన్ని ఈ గుంపు సైతాన్ని అనుసరి దేవుని బిడలే అనుకుంటున్నారు వాళ్ళు చేసినంత సైతాన్ని పనులు చెప్తుంది ఇక్కడ దేవుని పాట పా ప్రార్థన చేస్తారు దేవుని వా పాటలు పాడతారు వాళ్ళు గర్జించు చూండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు మూడో భాగం కదా మూడో భాగం మనుషులు మనుషుని భక్షింతురు సొత్తులను వాళ్ళ ఆస్తులను గుంజుకుంటారు ద్రవ్యము వాళ్ళ దగ్గర ఆ డబ్బులను గుంజుకుంటారు వారు పట్టుకుందరు దానిలో చాలామందిని వారు విధురానుగా చేదురు అంత భయంకరమైన మనుషులు కదా ఒకసారి దావేద్రాది కూడా చేసిండు అట్లనే ఈ గుణగనం దావిద్రాలు ఉండే కదా ఒకప్పుడు దేవుని భక్తుడే కానీ ఏం చేసిండు ఒక స్త్రీని విధురానికే చేసిండా లేదా ఇవన్నీ గ్లోబల్ స్కేల్లో నెరవేరుతూ ఉంటాయి దావేది గురించి మనం తప్పు చెప్తలేము బైబులు కూడా ఎప్పుడు తప్పు బైబుల్ ఏమంటుంది ఎవడు తప్పు చేస్తే వాడు వీడు తప్పు చేసిండు వీడు పాపం చేసింది చెప్తది నువ్వు ఎంత గొప్పవానమైన కావచ్చు ఎంత ఎంత అభిషేకం ఉన్నా కానీ నీ మీద ఒకప్పుడు సంసంలో పాపం చేస్తే పాపం చేసిండే చెప్పింది అది దావెది పాపం చేస్తే పాపం చేసింది సమర్థించదు దేవుని వాక్యము దేవుని బిడలు పాపం చేస్తే సమర్థించదు ఎవరినైనా దూతల్ని కూడా విడిచిపెట్టదు అది అందుకు ఇది ఇది పర్ఫెక్ట్ వాక్యం దీన్ని మించిన వాక్యం లేదు మన ప్రభు పర్ఫెక్ట్ ఆయనను మించిన వాడు ఎవ్వరు లేడు పోల్చలేం ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్తుంది ఇది నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినవి అంతే నీకు దానికి శిక్ష నువ్వు రాత్రంతా ఏడువు ఏమైనా దానికి రావాల్సిన పరిణామం అంతే పాపం వల్ల వచ్చి జీతము మరణం అంతే దాని దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఎదుర్కోవాలా అర్థమవుతుందా ఒక మంచి సింగర్ ఉండేటోడు మనకు హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఒక రోజు ప్రేయర్ పిలిస్తే పోయినాం చాలా కాలం జరిగే గీతం జరిగిన మాట ఇది ఆయన చెప్తున్నాడు దేవుడు నన్ను ఎంతో పైకి తీసుకెళ్ళాడు హైదరాబాద్లో వెరీ ఫేమస్ సింగర్ నేను ఏ ప్రేయర్ మీటింగ్ అనే నేను సింగర్ నేను కానీ నేను ఒక లేడీ సింగర్తో నేను పాపం చేయాల్సి వచ్చింది ఆ పాపం వల్ల నాకు నేను ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నాకు ఆల్రెడీ పెళ్లి అయింది నాకు ఇద్దరు పిల్లలు కానీ నీ పాపం చేయడం వల్ల ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆమెకు పిల్లలు ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఇన్ని కుటుంబాలు రెండు బర్త్ రెండు కుటుంబాలు చాలా భయంకరం ఈరోజు కూడా దాని పరిణామం నేను అనుభవిస్తున్నా దేవుడు నన్ను క్షమించింది నాకు తెలుసు ఆయన క్షమించే దేవుడు అని నాకు తెలుసు కానీ పరిణామం లైఫ్లాంగ్ ఎదుర్కోవాలి నువ్వు కదా అందుకే పాపంని చూస్తే నువ్వు పరిగెత్తిపోవాలంటాడు పై కయ్యంతో దానికి ఎందుకు నువ్వు అవకాశం ఇస్తావు అది గడప పొంచి ఉంటుంది మనం దాని నుంచి దూరం పోవాలా ఎందుకు దూరం ఎందుకు దగ్గరికి రావాలా యోసేపులాగా పారిపోవాలా కరెక్ట్ కరెక్టే యోసేపు అంటాడు యోసేపు అంటాడా యోసేపే కదా నేను నా దేవునికి పరలోకానికి నేను విరుద్ధంగా ఈ పాపం ఏ రీతిగా చేయగలను అంటాడు అది నువ్వు చెప్పగలవా అంటే అటువంటి పాపము దేవునికి పరలోకానికి విరుద్ధం పరలోకం అంటే ఏం చెప్పండి నువ్వే కదా క్రైస్తవ సంఘమే క్రైస్తవ సంఘంలో సాక్ష్యం పోతుంది నీలాంటి పాపం చేస్తే నాన్ క్రిస్టియన్స్ ఏమనుకుంటారు నువ్వు అటువంటి తప్పు చేస్తే అరే ఈ చర్చి వాళ్ళు లేదా ఈ చర్చి వాళ్ళు బయటికి ఇట్లుంటారు కానీ అంత దొంగలు లంగలు తెలంగాణ భాషలు చెప్పాలంటే అప్పుడు నీకు ఏమేమి సాక్ష్యం పోయిందా లేదా చర్చి సాక్ష్యం పోతుందా లేదా అందుకు మనం పరలోకానికి విరుద్ధంగా అటువంటి పాపం చేయొద్దు అంటే కొరంతిలో ఉండే అటువంటి పాపం అందు పావులు హెచ్చరించండి కొరంతి సంఘాన్ని మీరు మీరు ఎట్లా భరిస్తున్నారు వాడిని అటువంటి భయంకరంగా పాపం చేసినవి మీరు ఎట్లా భరిస్తున్నారు వాడిని వెలగొట్టాలా కదా సరే ఈరోజు రకరకాల విధాలుగా వెలగొడుతున్నారు అది డిఫరెంట్ ఇష్యూ దాని గురించి మనం మాట్లాడడం అవసరం లేదు ఇక్కడ మనం చూస్తున్నాము ఎహెచ్కెల్ గ్రంథంలో చూస్తున్నాం కదా ఏ రీతికి ఈ యొక్క ఈ గుంపు గురించి మనం చూస్తున్నాం ఈ గుర్రాల్లాగున్నారు ఒక దిక్కు ఇంకో దిక్కు ప్రవక్తల్లాగా ఉన్నారు గ్రాచువల్గా ప్రభు మనకి లాస్ట్ టూ మంత్స్లో అవే చూపించండి మనకి వీళ్ళు ఎట్లా ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారంట ఒక కుట్ర చేస్తున్నారు ఎక్కడా ఎరుశలేములోను యూధాలోను కుట్రు జనుల మధ్యలా కుట్రా చేస్తున్నారు ఎందు ఏం కుట్ర ఇది వీళ్ళు గర్జించి సింహం వలే ఎవరిని మింగాలనా ఏ ఆత్మలని మింగివేయాలనా ఇంగ్లీష్ లెటర్నే ఉంది they have devoured souls anundi they have taken the treasures and precious things viluvagala vastulani aastulani theesukonaranta vaallu they have made her many widows in the midst thereof vaari madhyalo entha mandini vidaraluga tayar chesaru vell kada inta bhayankaramaina kabati kutra ante seven conspiracy 7191 le em undante from 7194 james strong numbers lo alliance ante వీళ్ళంతా కలిసి కట్టుగా కుట్ర చేస్తారంట ఈ కుట్ర ఎట్టుంటుందంట అలయన్స్ అంటే ఈ నలుగురు దుత్తలు జమ అయిపోయి ప్రపంచం అంతటా వీళ్ళు కుట్ర చేసి అటాక్ చేస్తారు మనుషుల్ని ఎక్కడ పడితే అక్కడ కాబట్టి ఏం చేసిన వీళ్ళు చివరికి మనుషులు మూడవ భాగంని చంపినట్టు మనం పదిహేనవ వర్షాలు చూస్తున్నాం కదా పదహారవ వర్షంలో వాళ్ళ నంబర్ ఎంత ఉందని చెప్తున్నాడు కదా అంటే పెద్ద ఆర్మీ ఇది ఇది చాలా పెద్ద సైన్యం అని మనం అక్కడ చూస్తున్నాం అవన్నీ నేను మీకు చూపించిన ఆల్రెడీ ఇప్పుడు నేను అంత డీటెయిల్గా నేను వాటిని పోను కానీ నాహోము గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం ఈ గుర్రాలు గుర్రాల మీద ఉన్న మనుషులు వీళ్ళు ఎట్లా వెళ్తున్నారో చూడండి రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు కడ్గములు తలతలాడుచున్నవి ఈటలు మెరుగుచున్నవి చాలా మంది హతమవుచున్నారు చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు భాగం చంపడం అంటే చెప్తున్నాడు ఈ రౌతులు ఎట్లా పరిగెత్తున్నారు హార్స్మెన్ వడిగా పరిగెత్తి వడిగా పరిగెత్తున్నారు కడ్గములు వాళ్ళ చేతిలో ఖడ్గములు తలతలాడుచున్నవి మీరు అర్థం చేసుకోవాలా ఖడ్గములు తలతలాడితే అర్థమేం చెప్పండి అవి స్టీల్ అనట నాహోము దర్శనంలో మీరు నాహోము గ్రంథం ధ్యనిచ్చినప్పుడు మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి నాహోము గ్రంథంలో నాహోము దర్శనంలో ఇట్లాంటివి కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి అంటే మన కాలంలో నెరవేరే ఆ అవన్నీ ఆయన దర్శనంలో చూస్తూ ఉంటాడు ఉదాహరణకి మన కాలంలో ఆటోమొబైల్స్ చేస్తాం కదా కార్లు ఎంత వ్యాన్స్ ఎంత స్పీడ్గా పోతుంటాయి లైట్స్ ఆయన దర్శనంలో ఉంది రథములు ఎంతో వడిగా పరిగెత్తుతున్నాయి వెలుగుని వెదజలుతూ అని అక్కడ దర్శనంలో ఈ దర్శనము మన కాలానికి సంబంధించింది ఈ ప్రవచనాలు మన కాలానికి సంబంధించినవి అని చెప్తున్నాడు ఇక్కడ ఇవి ఈ రౌతులు రౌతులు వడిగా పరిగెత్తున్నారు ఖడ్గములు తలతలాడుచున్నాయి ఖడ్గలు ఎట్టా తలతలాడుతాయి చెప్పండి ఇవేవో బులెట్స్ గనులతో కాలుస్తారో బాంబులేసి కాలుస్తారో ఎట్లంటే మనకు తెలియదు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది అంతమంది కత్తులు పెట్టుకుని ఎట్లా సరే అని చెప్పాడు పాత నిబంధన కాలంలో కత్తులు ఉన్నాయి ఇప్పుడు కత్లు ఎక్కడున్నాయి ఇప్పుడు అంత గన్సు లేజర్ బీమ్స్ ఇవే కదా అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఆ తలతలాడానికి దానికి సంబంధించిన మనం అర్థం చేసుకోవాలి ఈటెలు మెరుచున్నవి చాలామంది హతమవుతున్నారు చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కయే లేదు కాలికి తగిలి జనులు తొట్టిలుసున్నారు బాగా అర్థం చేసుకోండి ఈ చచ్చిపోయిన వాళ్ళు ఒక గుంపు అయితే వాళ్ళ నుంచి పరిగెత్తుతున్న వాళ్ళు ఉన్నారు కాళ్ళు తగులుకుంటా ఈ జనులు మీకు తెలుసా జను గురించి తర్వాత చూపిస్తాను కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం అది మీరు మైండ్లో పెట్టుకోవాలా ఒక గుంపు చచ్చి పడి ఉంది ఇంకొక గుంపు పరిగెత్తుతా ఉంది కాళ్ళు తగులుతూనే తట్లు తొట్టిలుతున్నారు తిరిగి లేదు పరిగెత్తుతున్నారు కానీ వాళ్ళు తప్పించుకున్నారు అంటే వాళ్ళు ఈ లేరు ఈ నలుగురు దూతలకి మరణానికి అప్పగించండి మనుషులందరినీ మనుషులందరు చనిపోతున్నారు కుప్పలు కుప్పలుగా లెక్కకు మించినందుకు కదా చూసిన మనం లెక్కకు మించిన వారు వీళ్ళందరూ ఏ గ్రేట్ నంబర్ ఆఫ్ క్యారకర్స్ అండ్ దేర్ ఇస్ నన్ ఎండ్ ఆఫ్ దేర్ కాప్స్ అంటే ఎవరు లెక్క అంటున్నాడు దే స్టంబుల్ అపాన్ దేర్ కాప్స్ అని ఉంది ఏ రీతి అన్నప్పుడు they shall come from the place out of the north and will bring people really very great company idoka pedda samuham ani manu indaga chesnam theological ganda nunchi daangundi chausaledi ippudu irmiya grandhamu 46ava adhyayamlo oka vakyam chupiste almost ada akkade oka end ayinatoka message irmiya grandhamu 46ava adhyayamu teesinra ee gumpetla bailu yerthundi prapancha madat ane idi ikkada manu chepabadini irmiya grandhamu 46ava adhyayamu 20 vacham nunchi njavutanni chudandi aigyptu andamaina peyya ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చిచున్నది వచ్చే ఉన్నది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఐగుప్తు మీద వీరు ఎట్టబడబోతున్నారు అంటే ఓ రీతిగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మతపరమైన జీవితము ఐగుప్తులాగా మారింది ఈ వాక్యం ప్రకారంగా ఎందుకు వీళ్ళకి శిక్ష రాబోతుందంటే ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చినాక మళ్ళా ఉల్ట ఐగుప్తుకు పోయినావని అర్థం అంటే పాపం ఐగుప్తు అంటే పాపానికి సాదృష్టం చీకటికి సాదృశ్యం నువ్వు పాపంలకి వెళ్ళి చీకట్లకి వెళ్ళి చీకటి అంటే పాపం బానిసకి సాదృష్టం బానిసత్వం నేను బానిసత్వంలోకి వెళ్ళి బయట తీసుకొచ్చాను మళ్ళా బానిసత్వం కం కెట్ల పోతావు పాత బానిసత్వమా కాదా మళ్ళీ అందులో నుంచి బయటికి పోయి బయటికి వచ్చి నువ్వు మళ్ళీ దానికికే వెళ్తున్నావు అందుకే రోజు అన్ని పాత విధానాలు బయటకు వస్తున్నాయి ఎండ్ టైం చర్చి పాత నిబంధన విధానాలకు వెళ్ళిపోయి అది బానిసలాగా తయారైంది అది చూడడానికి ఎట్లుందంట అసలు ఐగుప్త అందమైన పెయ్య అందమైన పెయ్యి అంటే రక్షింపబడ్డాక నువ్వు అట్లా కానీ అది ఎట్లా దాని మీదకి ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు నుంచి వచ్చేది ఏంది బబులో నుంచి వచ్చేది ఉత్తర దిక్కున బబులోన్ ఉంటుంది బబులో నుంచి జోరీగా వచ్చిచున్నది అది వచ్చే దేవుని వాక్యం ఎప్పుడైనా మనకు హెచ్చరిస్తుంటా వచ్చిచున్నది వచ్చే అంటే ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ వాక్యం ఎప్పుడు అట్లా దేవుని వాక్యము ఫ్యూచర్ టెన్స్ చెప్తూ ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది అంటే ముందుకి ప్రస్థానికి ముందుకి ప్రస్థానికి వస్తుంది ఎందుకంటే గతంలో ఎవడు ఉన్నాడు కదా గతంలో ఎవడు జీవించలేడు నువ్వు ఇప్పుడు జీవిస్తున్నావు భవిష్యత్తులో ఉండబోతున్నావు కాబట్టి అది ముందుకు పోయి వెనకలకు వస్తుంది అంటే నీ కాలంలో స్టార్ట్ అయ్యి అక్కడ పోతుంది అని చెప్తున్నాడు అక్కడ నుంచి వస్తుంది ఇక్కడికి మళ్ళీ అంటున్నాడు అంటే ముందుకు వెనకకి ముందుకు వెనకలకు వస్తూ అని చెప్తున్నాడు ప్రవచనం ఇవన్నీ నెరవేరునై ఆల్రెడీ మళ్ళీ నీ కాలంకి స్టార్ట్ అయ్యి మళ్ళా ముందుకు పోతే మళ్ళా నీ దగ్గరకు వస్తూ ఉంటాయి భవిష్యత్తులో ఉండబోతున్నాయి అన్నీ హెచ్చరిస్తాడు దేవుడు ఆయన టైము ముందుకు వెరగలికొస్తుంటుందని చెప్తుంది ఇక్కడ వాక్యం తర్వాత ఏమని చెప్తుండంటే ప ఇరవై ఎక్కడ వర్షంలో పరదేశలైన ఆమె పెంపుడు దూడల వలె ఉన్నారు వారే గదా వెనుకతట్టు తిరిగిరి ఒక్కడు నిలవకుండా పారిపోయి వారికి ఆపదినము వచ్చి ఉన్నది శిక్ష దినము వారికి ఆసన్నమాయను శత్రులు దండెత్తి వచ్చిచున్నారు మ్రాణులు నరుకువారి వలే గొడ్రళ్ళు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాఖీపోవు పాము చప్పుడు వలే వినబడుచున్నది ఎహోవాకు ఇదే కాబట్టి ఇది పాముకు సంబంధించింది ఆమె ధ్వని ప్రాఖీపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది ఎవరు ధ్వని శత్రుధ్వని శత్రుధ్వని శత్రువులు వస్తుంటే పాము వలె పాము ప్రాక్తి ఎట్లొస్తే శబ్దము అట్లా వస్తుందంటే బుస్సు వెళ్ళిపోతుంది స్పీడ్గా అంటే ఈ గుంపు ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కాల ఇది గుర్రాల లాగుంది గుర్రాల మీద సవర్ చేసడం లాగుంది దూతల్లాగున్నారు ఇప్పుడు పాములు లాగున్నారు దానికి ముందు సింహంలాగున్నారా లేదా గర్జించే సింహంలాగున్నారా లేదా ప్రవక్తల్లాగున్నారు అంటే అన్ని సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు దేవుడు మనకి ఈ గుంపు గురించి అంత డీటెయిల్డ్గా ప్రభు మనకి ఎందుకు చూపిస్తుంటాడు చూడు బాగా అర్థం చేసుకోండి ఇంటలెక్చువల్గా తయారగానికి కాదు మనకు ఒక పని అప్పగించబడింది దాని గురించి మనం చూస్తున్నాం ఇరవై మూడవ వర్షంలో వీళ్ళు ఎట్లున్నారు ఇప్పుడు చూడండి లెక్కలేని వారే మిడతల కన్నా అంటే వీళ్ళు మిడతల కూడా కనిపిస్తారు ఇప్పుడు మిడతల కన్నా విస్తరించుతురు చోర శక్యము కాని ఆమె అరణ్యంను నరికివేదురు ఐగుప్తుకుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును వీళ్ళందరూ అప్పగింపబడతారు ఇస్రాయలు దేవును సైన్యులకు అధిపతి ఆగు యహోవా ఇలాగ సెలవు నోలో నుండి ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతన్ని ఆశ్రయించిన వారిని నేను దండించుచున్నాను కాబట్టి ఇదంతా విగ్రహారాధనకు సంబంధించింది మతపరంగా నేను చూపుతాము సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది బొమ్మలు పెట్టుకోరు వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్నాయి బొమ్మలు కాబట్టి వారి నేను శిక్ష తీసుకొని రాబోతున్నాను ఇరవై ఆరో చూపించి మళ్ళీ ముందుకు వారి ప్రాణము తీయజూచు బబులోను రాజు ఇప్పుడు అర్థమైందా ఎవరు దేవుతున్నారు ప్రాణం వారి ప్రాణము తీయజూచు బబులను రాజైన నెబుకద్ నెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను ఇక్కడ రెండు గుంపులు మీకు కనిపిస్తూ మొదటిదేమో నెబుకద్ రాజు రెండవది అతని సేవకులు కాబట్టి ఈ నలుగురు దూతల్లో రెండు గుంపులు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు సింబల్స్ కాబట్టి మొదటిదేమో నెబుకద్జర్ రాజు ఆయన చేతికి అప్పగిస్తాను అంటున్నాడు వీళ్ళని రెండవది ఆయన సేవకులు అదవ రెండవ భూం వారి చేతికి అప్పగించను ఆ తర్వాత అది మునుపటి వలేనే నివాస స్థలముగు దాని తర్వాతనే వీళ్ళందరు చచ్చినాకనే అది మళ్ళా నివాస స్థలంగా అంటే ఆయన ఇంతకుముందు చూపించిండు అది ఎప్పటికీ నివాస స్థలంగా ఉండదు ఆయన వాక్యాన్ని ఆయననే తృనీకరిస్తాడా బమ్లను నిర్మూలించబడ్డాకనే నివాస స్థలము స్థిరపరచబడుతుంది అంటాడు ఆయన తిరిగి వచ్చినప్పుడే స్థిరపరచబడుతుంది ఆ స్థలం ఇది ఏహో వర్క్ కదా పదహార పదహార వర్షణం ప్రయాణ గంధంలో తొమ్మిది తొమ్మిది పదహారులో ట్వంటీ థౌజండ్ ట్వంటీ కదా అంటే ట్వంటీ క్రోర్స్ అంటే చాలా అసలు జేమ్ నంబర్స్ థర్టీ ఫోర్ ఫార్టీ అంటే ట్వంటీ క్రోర్స్ అంటే లెక్కకు మించనుంది ఇన్ఫైనైట్ నంబర్ ఇంగ్లీష్లో ఇన్ఫైనైట్ నెంబర్ అంటే అసలు ట్వంటీ థౌజండ్ ట్వంటీ కాదు 20 తో ట్వంటీ కంటే ఎక్కువ ఇన్ఫైనైట్ అంటే అసలు ఎవరు లెక్క పెట్టలేడు అంటున్నాడు అంత పెద్ద గుంపు ఇది అంటున్నాడు థర్టీ ఫోర్ సిక్స్టీ త్రీలో మెనీ ఇన్యూమరబుల్ అంటే లెక్క పెట్టలేనంతగా గొప్ప సంఖ్య అని చెప్తున్నాడు కొంచెం స్పీడ్గానే మెయిల్ వెళ్ళిపోతాం వాటిని అది ముగించేసి పదిహేడవ వర్షం చూడండి అండ్ దస్ ఐ సా ద హార్సెస్ ఇన్ ద విజన్ ఇప్పుడు గుర్రాలు చూస్తున్నాడు పదిహేడవ వర్షంలో ఈ దూదలు గుర్రాలగా మారినది ఇప్పుడు చూడండి and thus i saw the horses in the vision and them that sat on them అంటే గుర్రాలు ఉన్నాయి గుర్రల మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు having breastplates of fire and of jacinth and brimstone మూడు విషయాలు ఇక్కడ వీళ్ళ ఏమంటం వీటిని తెలుగులో ఏమంటాం మైమరు మైమరులు బ్రెస్ప్లేట్స్ మైమరులు ఎట్లు ఉన్నాయంట వాళ్ళ మైమరులు అగ్ని ఎరుపు వర్ణము ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణం ఇంగ్లీష్లో ఏముందంటే బ్రెస్ప్లేట్ ఆఫ్ ఫయర్ జాసింత్ జాసింత్ అంటే నీలవర్ణము బ్రిమ్స్టోన్ అంటే గంధక వర్ణం గంధం అంటే సల్ఫర్ కాబట్టి ఫయర్ అంటే ఎరుపు జాసింత్ అంటే నీలవర్ణం అంటే నీలవర్ణం అంటే ఎగ్జాక్ట్లీ బ్లూ కూడా కాదు ఓ రకమైన పర్పుల్ కలర్ లేక వంకాయ రంగు అంటాం దాన్ని అంటే వంకాయ రంగు వాటి సంబంధించి మనం చాలా డీటెయిల్గా ధ్యానించినాము ఇప్పుడు చాలా క్విక్గా అగ్ని దేనికి సాదృశ్యం అంటే దుష్టత్వానికి సాదృశ్యం అని ధ్యానించినాం మనం మన రికార్డింగ్స్లో ఉంటుంది పాత రికార్డింగ్స్లో అగ్ని దుష్టత్వానికి సాదృశ్యం జాసిన్ లేక నీలవర్ణము లేక బ్లూ కలర్ లేక పర్పుల్ కలర్ అది మతపరమైన అధికారానికి సాదృశ్యం రిలీజియస్ అథారిటీ అన్నాం మతపరమైన అధికారం అందుకే దానికి సంబంధించిన బోధలు మనం చూసినాం పర్పుల్ అనేది దైవికమైన రంగు అని మనం మీకు చూపించాం గుర్తుందా రెయిన్బో రెయిన్బోలో ఫస్ట్ కలర్ వి వి అంటే వైలెట్ వైలెట్ వైలెట్ ఈ కాలపు రంగు పేరు కానీ వెనకడికి దాన్ని పర్పుల్ అనేటోళ్ళం కాబట్టి రంగులలో ఫస్ట్ రంగు వైలెటే కాబట్టి ఫస్ట్ రంగు దైవికమైన రంగు అందుకే యాజకులు వైలెట్ కలర్ దసాలు ధరించుకుంటారు ఈరోజు కూడా మీరు ఎక్కడన్నా ఓల్డ్ చర్చెస్ బోండి సిఎస్ఐ చర్చిలకు బోండి ఆ తెల్ల అంగి మీద వాళ్ళు వైలెట్ కలర్ ఏ వేసుకుంటారు అంటే కండు అంటారు మన భాషలో చెప్పాలంటే కండు వైలెట్ కలర్ కండు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు అది దైవికమైన రంగు ఇప్పుడు మీకు నచ్చాలి కలర్ కదా మీరు కూడా అటువంటి షర్ట్స్ వేసుకోవాలి నాకు ఉండేది వైలెట్ కలర్ షర్ట్ లైట్ వైలెట్ కలర్ షర్ట్ వేసుకున్నట్టు కానీ నాకు ఇప్పుడు జ్ఞాపిక వస్తుంది ఆ చెప్పే వాడు అదే షర్ట్ ఉండే నాకు అవి అవన్నీ దేవుడు చిహ్నపరంగా చూపిస్తారు మనకి ఆ షర్ట్ వేసుకుంటే నేను వైలెట్ కలర్ ఇది వైలట్ కలర్ అని చెప్పడానికి అరవ చేసుకున్నాము దేవులు అవన్నీ మిస్ట్రీస్ అన్నట్టు కాబట్టి అగ్ని దుష్టత్వానికి భక్తిహీనతకి సాదృశ్యము నీల మతాధికారానికి సాదృశ్యం దాని తర్వాత యాజకత్వ అధికారానికి సాదృశ్యం లేక నువ్వు ఒక లీడర్ లాగా అథారిటీ అని చూపిస్తున్నావు నువ్వు కూర్చుని ఇప్పుడు ఇది ఒక కూర్చోనుకోండి దీన్ని సీట్ ఆఫ్ అథారిటీ అంటాం నేను ఇక్కడ నిలబడినా మీరు అక్కడ కూర్చున్నారు నేను ఒక అథారిటీ లాగా కూర్చున్నాను ఇదొక సా అంటే గంధక వర్ణం అంటే సీట్ ఆఫ్ అథారిటీ ఇంగ్లీష్లో అర్థం అంటే నాకు ఒక అధికారం ఉంది వీటిలా కూర్చొని న్యాయ పద న్యాయవిధమైన దానికి సంబంధించిన పదం కూడా ఉంది అక్కడ మనం చూసినాం అది కాబట్టి 2306 జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ట్వంటీ త్రీ జీరో గంధక వర్ణం అంటే ఏ మెజిస్ట్రేట్ అని ఉంది మెజిస్ట్రేట్ అంటే మీకు తెలుసు జడ్జి అన్నట్టు కాబట్టి న్యాయ న్యాయాధిపతి అంటే వాడికి సీట్ ఆఫ్ అథారిటీ కదా జడ్జి కూర్చుంటే వానికి అథారిటీ ఎవడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవద్దు ఎవడు మాట్లాడద్దు ఫోన్స్ రింగ్ అవ్వద్దు వాడిని ఎట్లా చూస్తున్నలా ఎవడు మాట్లాడద్దు ఇంత పిండ్రాప్స్ అది లేదు హ్యామర్ పెట్టి దాన్ని ఏమంటారో తెలుసు మీకు చేతులు ఉంటుంది సుత్తే లాంటిది కట్టే సుత్తే అది చెక్క సుత్తే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా మ్యాలెట్ అంటారు మ్యాలెట్ దాంతో టాక్ టాక్ కొట్టదు అది ఇనుముందు పెడితే ఎట్లుంటుంది అది వగిలిపోతుంది అది అది టేబుల్ విరిపోతుంది కదా మ్యాజిస్ట్రేట్ బ్రిమ్స్టోన్ అంటే మ్యాజిస్ట్రేట్ ఇవి ఎవరికి అర్థం కావు అగ్ని గందకాల పడతాయి బ్రదర్ అట్లా మనుషులకి శిక్ష వస్తుంది అని చెప్తారు కానీ ఇది మ్యాజిస్ట్రేట్ రా వీళ్ళందరినీ న్యాయధిపతి దగ్గరికి గుంజుకోబోతారు ఈ మనుషులని అక్కడ న్యాయధిపతి మన ప్రభు ఎట్లా గుంజుకోబోవాడు స్టెఫెన్ ఎట్లా గుంజుకోబోడండుండి అట్లనే జనలందరూ గుంజుకోబడతారు అక్కడ చెప్పబడుతుంది వాక్యం ఈ మూడు విధానాలుగా వీళ్ళు మరణిస్తారు ఏ విధానాలుగా మొదటిది అగ్ని అంటే వీళ్ళ దుష్టత్వం అంత భయంకరంగా ఉంటుంది ఈ దూతల దుష్టత్వం దాని వీళ్ళ మతపరమైన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారు వాళ్ళ మీద అట్లనే న్యాయాధిపతి లాగా వీళ్ళు ప్రవర్తిస్తూ దొంగ న్యాయం అబద్ధ నేరాలు మోపి మన ప్రభు మీద అబద్ధ నేరాలు మోపేరు కదా అథారిటీని వాడుకున్నారు వాళ్ళు వాడుకొని ఫిలాత్ని వాడుకున్నారు ఫిలాతాని ఫిలాతని వాడుకున్నారు ఫిలాత్ బ్లిమ్స్టోన్ ఓ రీతికి చెప్పాలంటే పిలాతుని వాడుకొని మన ప్రభుత్వకి శిక్ష తీసుకొచ్చారు అట్లనే ఈ యుగ సమాప్తులు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లకు పోతారు కోర్టులకు పోతారు వాళ్ళ మీద నేరాలు మోపుతారు వాడికి అర్థం కాక పిచ్చాడే ఏం అర్థం కావట్లేదు మీరు మీరు చూసుకోండి పంపిస్తారు అట్టే పంపించరు కదా పిలాతు మీరే చూసుకోండి పంపిస్తారు కదా అట్లా చేస్తారు వీళ్ళందరూ అప్పుడు వీళ్ళందరూ ఈ దూతలక దొరుకుతారు అన్నట్టు వీళ్ళు తర్వాత వీళ్ళు చంపుతారు అక్కడ ఎట్లా చంపుతారు చూడండి ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము హిర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఎట్లా చంపుతారు వీళ్ళు ఎట్లా చంపబడతారు వీళ్ళు ఏడవ వర్షంలో పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది ఆల్రెడీ ఈ దూతలు బయలుదేరినరు వీళ్ళు సింహంలాగున్నారు అంటే దయ్యం కొదమసింహం అంటే ఏ స్ప్రోకి సాదృశ్యం గర్జించి సింహం అంటే సైతానికి సాదృష్టం కాబట్టి సైతాన్ అనుచరులు వీళ్ళు పొదలలో నుండి అంటే ఎందుకు పొదలకు వెళ్ళిపోలా ఎప్పుడో పొంచినారు ఎప్పుడు పట్టుకుందామా దొంగలు అన్నట్టు వీళ్ళు మాటు వేసిన వీళ్ళు నుండి సింహము బయలుదేరినది జనముల వినాశకుడు విడు జనముల వినాశకుడు ఎప్పుడు బయలుదేరిండు చెప్పండి ఆ దూత ఎప్పుడైతే వాళ్ళకి బంధి బం బంధి బంధి ఎప్పుడు విడుదల పొందిండ్రో అప్పటి నుంచి వీళ్ళు బయలుదేరిండ్రు ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని రోజులు ఈ ఈ బయ బయలుదేరి మన ప్రబా పర్లోకరాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అన్నాడు ఎప్పుడన్నాడు ఎప్పుడన్నాడు బాప్తిజం ఇచ్చే వ్యూహాను కాలము మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది దాన్ని వింత వింతగా ప్రకటించినప్పుడు నేను చూసి చాలామంది పాస్టర్స్ చెప్తే విన్నాను ఎవడు బలవంతుడు ఎవరి చేతిలో పట్టబడింది ఇది ఇట్లా చెప్తే పా ఏం మాట్లాడుతున్నావురా మా చర్చి పట్టబడిందా బలవంతుని చేతిలో సైతాను బలవంతుడు వాం చేతిలో పట్టబడింది అందుకే నువ్వు బలవంతం ఇందాక నువ్వు చెప్తున్నావు అదే నీ శత్రువుల గవిని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే అర్థమేది బలవంతుని చేతకి వెళ్ళినావు దాన్ని గుంచుకోవాలా ఏం పట్టబడింది పల్లవ రాజ్యం ఇప్పుడు చూడండి వినాశకుడు బయలుదేరినాడు నీ దేశమును నాశనం చేయటకు అతడు ప్రయాణమై తన నివాసంను విడిచి ఉన్నాడు ఎక్కడ నివాసం ఉండేది యూఫ్రైటిస్ నది అక్కడ విడిచి వాడు వచ్చేడు ప్రపంచం అందరూ తిరుగుతున్నాడు ఏ పీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును ఏ మనిషిగా అనిపించాడు అందరు చనిపోతారు నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉంటుంది దాని తర్వాత భయంకరమైన రోదన ఉంటుంది అక్కడ ఉంది తర్వాత వాక్యం అని నేను ఇప్పుడు మీరు చదువుకోని కాబట్టి ఇది ఎట్లా బయటకు వచ్చింది పొదవల నుంచి పొంచికొని బయటకు వచ్చినట్లు అది బయటకు వచ్చింది మొత్తం పట్టణాల అన్నింటినీ తారుమారు చేసి పడేసింది అక్కడ మనం చూస్తున్నాం కదా కాబట్టి ఫైర్ అంటే వికెట్నెస్ దాని తర్వాత పదిహేడవ ఏముందంటే ధూమం ఉంది అక్కడ కదా ధూమం పదిహేడవ వర్షంలో వారి ఆ గుర్రాల నోట్ల నుంచి ఏమొస్తుందంటే వారి అగ్ని ధూమ గంధకములు ధూమము కాబట్టి ఇప్పుడు నేను చాలా క్విక్గా చూపిస్తాను అగ్ని అంటే మీకు తెలుస్తుంది దుష్టత్వం భక్తిహీనత వాళ్ళు దుష్టులు అన్నట్టు భయంకరంగా దుష్టత్వంలో మనం ఈ మనుషులను చంపుతారు దాని తర్వాత ధూమం ధూమం అంటే స్మోక్ పొగ ధూమం అంటే సాంస్క్రిత్ భాషలో ధూమం అంటారు తెలుగులో పొగ అంటాం మనం ఇంగ్లీష్లో స్మోక్ అంటాం స్మోక్ అంటే మీరు చెప్పండి స్మోక్ అంటే కోపం స్మోక్ అంటే కోపంకి సాదృశ్యం చూడండి కీర్తల గ్రంథము డెబ్బై నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో కాబట్టి పొగ దేనికి సంబంధించినట్టు ఇక్కడ అర్థం చెప్పిస్తున్నాడు దేవుడు ఆయన కోపానికి సాదృశ్యం కోపము పొగలాగుంది అని చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ కోపానికి వీళ్ళు గురి అవుతారు ఈ దూతలు ఈ గుర్రాలు కోపం వెదజల్లుతున్నాయి వారి కోపానికి వీళ్ళు బల అయిపోతున్నారని చెప్తున్నారు బ్రిమ్స్టోన్ అంటే చూపించిన ఇందాక అథారిటీ మేజిస్ట్రేట్ పవర్ అని కదా పద్దెనిమిదవ వచ్చడంలో మనం చూసినాం థర్డ్ పార్ట్ ఆఫ్ మెన్ కిల్డ్ మూడవ వంతు మనుషులు చంపు ఇప్పుడు అర్థమైందా మీకు ఈ మూడు మీరు నోట్ల నుంచి వచ్చిన ఈ మూడు నోట్లకెళ్ళి వస్తాయి ఇవని చెప్తున్నా అంటే నీ కోపము నీ ద్వేష నీ దుష్టత్వము దాని తర్వాత నీ అధికారము నీ నోట్ల నుంచి వస్తుంది కదా నేను జడ్జిమెంట్ ఉన్న నోట్లకెళ్ళి చెప్తాను కాబట్టి వాటి నోట్లకెళ్ళి మూడు వస్తున్నాయి ఏందవి అగ్ని పద్దెనిమిదిలో అగ్ని ధూమము గంధకం ఈ మూడు వాటి నోట్లకి వెళ్ళి వచ్చి వారిని చంపుతున్నాయి మీరు అనుకోవచ్చు అగ్ని వల్ల వాడి నోట్లకి అగ్ని ఎట్లు వస్తుంది సింబల్స్ ఇవి అగ్ని అంటే దుష్టాత్వం వాళ్ళ దుష్టత్వానికి వీళ్ళు బలి అయిపోతారు అంటే చంపడం ఇష్టమొచ్చడు కొట్టడము ఇట్లా చేస్తారు అట్లా చనిపోతారు వీళ్ళందరూ అందరు చనిపోతారని ఉంది అక్కడ వాక్యం అది దాని ప్రకారంగా చూస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిదవ అసం మనం చివరికి వస్తున్నాం మీకు అధ్యాయము పంతొమ్మిది వర్షంలో ఫార్ దేర్ పవర్ ఈజ్ ఇన్ దేర్ మౌత్ వారి శక్తి వారి నోట్లోనే ఉంది అంటున్నారు తెలుగులో చూడండి నోరు తోక అంటే తల తల నుంచి అరికాల వరకు వాళ్ళంతా పవర్ఫుల్గా ఉన్నారని చెప్తుంది అంతేనా నోరు నోరు ఎట్లుంది సింహంల పంట్లలాగా ఉన్నాయి దాని తర్వాత తోక అంటే మీకు తెలుసు తోకలు దేనికి ఉంటాయి పాములకు ఉంటాయి సర్పంలోకి ఉంటాయి కాబట్టి వీళ్ళంతా సర్పంలో గుంపు కూడా మనకు తెలుసు ఒకటి ఓపెన్గా మనం ఎందుకు చెప్పాలని చెప్తాం కింద రాసింది మనం మెలిసాలు చూసినాం కదా దీన్ని అన్ని రికార్డింగ్స్లో ఉంటుంది కూడా మీరు చూడవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు చూడండి చాలా త్వరగా ఇక మూవీస్తున్నాను ఫార్ దేర్ పవర్ ఈజ్ ఇన్ దేర్ మౌత్ ఆ పవర్ ద్వారా వాళ్ళని చంపుతుండ్రు అండ్ ఇన్ దేర్ టెయిల్స్ ఫర్ దేర్ టైల్స్ వర్ లైక్ అన్ సర్పెంట్స్ అంటే స్నేక్ పాముల వాళ్ళ సర్పంలో వాళ్ళే ఉన్నాయి అండ్ దే అండ్ హ్యాడ్ హెడ్స్ అండ్ విత్ దేమ్ దే డూ హర్ట్ వాళ్ళు అన్ని విధాలుగా గోపర్జనాన్ని కష్టపెట్టి చంపుతారు అని చెప్తున్నారు అన్ని విధాలుగా ఎక్కడ దొరికితే అక్కడ ఇంకా అవకాశం లేకుండా వాళ్ళని గేరో చేస్తారు పొదలకు వెళ్ళి పొంచినట్లు వచ్చిపోయి పట్టుకుంటారు అన్నట్టు ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము నలభై ఆరో నలభై <Nalabai> ఆరో The like no 22 ఇరవై రెండు ఇరవై మూడు ద వాయిస్ దేర్ ఆఫ్ షాల్ గో లైక్ అ సర్పెంట్ వాళ్ళ వాయిస్ వాళ్ళ నోటి ఎట్లా వస్తుందంటే శబ్దం చూడండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇరవై రెండో వచ్చినాం వచ్చే వారం క్లోజ్ చేసేస్తాం ఇది వస్తాం నైన్ థర్టీ ట్వంటీ టూ కదా ఇప్పుడు చూడండి శత్రులు దండెత్తి వచ్చినారు దండెత్తి శత్రులు అంటే పెద్ద పెద్ద సైన్యం ఆర్మీ ఉంది ఇంగ్లీష్ లో ఆ వస్తున్నారు ఇప్పుడు చూడండి దండెత్తి వచ్చినారు రాణులు నరుకువాని రాణులు మ్రాను మ్రానులు అంటే కొమ్మలు చెట్లు చెట్ల మొదలు నరుకు వాని వలేకొని గొడ్డలు పట్టుకొని దాని మీదకి వచ్చినారు ఇప్పుడు చూడండి ఆమె ధ్వని ఎట్లుంది అంటే దాని నోట్ల కలొచ్చే శబ్దం ఈ గుర్రాల నోట్లకెళ్ళి వచ్చే శబ్దం ఎట్లుందంటే గో లైక్ వలె వారి నోట్లకెళ్ళి వస్తుందంట వారి నోట్లకెళ్ళి సర్పము అంటే బుసలు కొడుతుందన్నట అంటే కోపం దాని తర్వాత అరణ్యము నరికివేయ ఆమె అరణ్యము నరికివేయబడదు లెక్క లేని గొప్ప మిడతల దండు వల్లే అంటే మిడతల దండు గుర్రాలు గుర్రపు రౌతులు సింహాలు పాములు ఇంకా మనుషులు ఇన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ప్రవక్తలు చాలా ఇష్టం ఇంకేమున్నాయి పర్లేదు వీళ్ళ చిహ్నాలన్నీ ఎక్స్ప్లెయిన్ అయిపోయాయి ఆల్రెడీ మనకి ఇంకా రివీల్ అయిపోయాయి కాబట్టి ఇంకా స్పెషల్గా ఏం చేయడం అవసరం లేదు వచ్చేవారం నేను మీకు చూపిస్తాను గాడిదలు కూడా వస్తాయి ఇందులో ఇవి గాడిదల్లా కూడా కనిపిస్తా ఉంటాయి నేను మీకు చూపిస్తాను వచ్చేవారం దాంతో నేను క్లోజ్ చేస్తా ఆరవ బూరాకు సంబంధించిన వాక్యాలు ముగించుకుంటే నేను నేను కొంచెం ప్లాన్ చేస్తున్నాను నేను కూడా ప్రేయర్ చేస్తాను మీరు ప్రేయర్ చేయండి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వాక్యాలు ఎక్కడ వస్తాయి ఏ అధ్యాయం ఏ పుస్తకం చూడబోతున్నాం మనం చాలా కాలం క్రిందట అనుకున్నాము ఆరు వందల అరవై ఆరు సంఖ్య గురించి మనం దాన్ని ఎప్పుడు ముగించలే ఇంకో దిక్కు మృగముల గురించి ధ్యానించాలని ఒకటి ఉండే మధ్యలో వచ్చి అది మృగముల గురించి జస్ట్ అట్లా టచ్ చేసిపోయినాం దాని తర్వాత ఇంకోటి ఏది ఏడు ఏడు ఊరుముల గురించి అది టచ్ చేసి వెళ్ళిపోయినాం కొంతమంది దాని గ్రంథం మనం ఇంతవరకు ముట్టలేదు అది కూడా టచ్ చేసి వెళ్ళిపోయాం దాని గ్రంథం ఒకసారి అట్లా కొన్ని వచ్చింది కాటి ప్రార్థనలు పెడదాము ప్రభు నెక్స్ట్ వీక్ కాకుండా అటు వచ్చే వీక్ నుంచి న్యూ బోధ న్యూ టీచింగ్స్ న్యూ బైబుల్ బుక్స్ ధ్యానించబోతున్నాం ఇంకో దిక్కు ఏంటంటే మనము ఆమోస గ్రంథం ముగించాలి యాక్చువల్గా ఆమోస గ్రంథం కంప్లీట్ చేయలే అది కూడా ఇన్కంప్లీట్ ఉంది మన లైఫ్లో ఇట్లా కొన్ని వెంటాడుతున్నాయి ప్రేయర్లు పెడుతున్నాను ప్రభు మళ్ళీ ఏది రిలీజ్ చేస్తే దాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్దాం మన తలంపులు కాదు మన ఆలోచనలు కాదు మనం ఆయనకి సమర్పించుకున్నాం ఆయన ఎట్ట నడిపిస్తే అట్టబోదాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం పరశుధర వాగు తండ్రి మీకు వందాలనైనా ప్రవ్వా ఆరవ బురకు సంబంధించిన బోధన మేము ముగించుకుంటున్నాం కానీ మీరు మాకు రిలీజ్ అనుగ్రహించలేదు అయినా మీ యొక్క సమయానికి వరకు మేము చోటిస్తున్నాం ప్రభావ మీ యొక్క ఆమోదకు మేము చోటిస్తున్నాం ప్రభ మీరు ఏ రీతిగా నడిపిస్తే ఆ రైతే ముందు పోతాం ప్రవ్వా నైనా తండ్రి ఆ యొక్క తన మీరు మరణానికి అప్పగించినారు తండ్రి అవి మేము చూస్తున్నాం ప్రభా ఇదంతా మా మధ్యలో నెరవేరుతుంది బయట ఎక్కడ కాదు ప్రవ్వా వీటిని గ్రహించిన మేము వీటిని అనేకలకి హెచ్చరించాలా వాళ్ళందరినీ సిద్ధపరచాలా బబులోకి వెళ్ళి బయటికి రావాలా దానికి దుస్థితి మీకు పట్టకుండా ఉండాలంటే దాని నుంచి మీరు పారిపోవడం మీరు హెచ్చరించినారు ప్రవ్వ అవి మేము ఎన్నిసార్లు చూసినాం ప్రవ్వా మేమైతే వాటి నుంచి బయటకు వచ్చేసినాం ప్రవ్వా మేము మళ్ళీ ఎప్పుడు వాటి జోలికి పోం కానీ ప్రవ్వా అందులో అనేక గొప్ప జనం ఉన్నారు భాగం ప్రవ్వ వాళ్ళందరూ మరణించబోతున్నారు ప్రవ్వ వారిలో మేము వారికి వీటిని మేము చూపించి వాళ్ళని అందరినీ బయటికి తీసుకొని రావాలా ప్రభావ అటువంటి ప్రయాసంతో మేము ఇక్కడ వాఖ్యాన్ని చేస్తున్నాం మా ఇంటెలిజెన్స్ కాదు మా గొప్పతనం అవసరం లేదు ప్రభు మాకు లేదు గొప్ప గొప్ప కాంగ్రిగేషన్స్ పెద్ద పెద్ద గుంపులు మాకు లేదు ప్రభ వీటిని స్వీకరించి వీటి ప్రకారంగా జీవించే వాళ్ళే మీకు ఇష్టంనైనా అందులో మేము ఉండాలా ఆ లక్ష మంది గుంపులు మేము ఉండాలా చివరి వన్ అంతం వరకు మేము సహించాలా అటువంటి జీవితం ఇక్కడ ఉన్న వాళ్ళకి దయచేసి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క తన మరియు దూతల కాపలు చేసి నడిపించి సురక్షితంగా ఇంటి చేర్చమని రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె